ప్రార్థన చేస్తాం పరుషు తరవకు దేవ మీకు మందాలైనా గొప్ప తండ్రి మీ స్థుతుల స్తోత్రాల ప్రభావం ప్రభావ ఈ దినమంతా మీ యొక్క సాయం చేతి నడిపించిన సురక్షితంగా ప్రభు మీ యొక్క వాక్యాన్ని జనించడానికి దాన్ని మీకు ఎంతో బంధనాలైనా ఈ యొక్క సాయంత్రం సన్న ప్రభావ మీ యొక్క వాక్యాన్ని జనిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మను నడిపయచేయం వాక్యాన్ని సఖ్యం గ్రహించలే ప్రభావ మా యొక్క హృదయాలను సరిచేయమని ప్రార్థించినాం ముఖ్యంగా మా యొక్క ఆత్మీయ నేత్రమని ప్రార్థించినాం వీటిని మేము గ్రహించాలా ప్రభావ పరిశీలించాలా ప్రభా ఎందుకంటే బెరియన్లు పరిశీలించినారు కాబట్టి మేము వాటిని పరిశీలించాలా వాక్యాన్ని జాగ్రత్తగా దాన్ని స్వీకరించాలా మా జీవితంలో మా విశ్వాసాన్ని మేము బలపరచుకోవాలా అనుభవపూర్వకంగా వీటిని మేము ప్రకటించాలా అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఆశిస్తాం కొంతకాలం నుంచినైనా ఏడవ గోరకు సంబంధించిన అంశం మేము ధ్యానిస్తున్నాం ప్రవచనవర్తంగా చెప్పబడ్డ ఆ యొక్క వాక్యాలు తండ్రి వాటిని గ్రహించి అందులోని సత్యని ఒక ప్రభావ మేము అనేక చూపించాలా అందు నిమిత్తం మీరు మిమ్మల్ని ఎవరు చల్లలేని స్థితిగా ఉంటుండగా మీరు మాకు వాటిని చూపిస్తున్నారు దాన్ని మీకు వదనాలు ప్రభావ సమస్త ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లెలుగాక హానియాలి ఈ యొక్క సహాయం ఇది మా వల్ల కాదు ప్రభావ ఇది కేవలం మీరే మాకు చూపించాలనైనా పరస్సు దాపుడు వచ్చినప్పుడు నాలుగునివే తీసుకుని మీకు చూపించి మీరు చూపి హెచ్చరించిన అందంగా కాబట్టి మీ యొక్క పరిశుభాత్మ సహాయం మాకు అనుగ్రహించండి నూతనంగా అభిషేకించి ఓ ప్రభావ మీ యొక్క మహిమార్థంగా అందరినీ నిలబెట్టుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన తండ్రి ఆమె ఈరోజు మార్చ్ సెకండ్ రెండు వేల ఇరవైఅవ సంవత్సరం బెబిలోనియం గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ క్యాలెండర్ ప్రకారంగా బైబెల్ అంటే అంత గెలిబీలి కదా ఎక్కడ చూసినా ఈ రోజు గలిబీలి మనకు ప్రభు ఎప్పటికీ చూపిస్తాడు అంత గందరగోళం గలీబీలి ఉంటుంది అనే అది అది కంప్లీట్ కంప్లీషన్ దశకు వస్తుంది గలిబిలి కంప్లీషన్ దశకు వస్తుంది అంటే ఈ లోకం అంతా గలిబిలి ఎకనామిక్ స్థితి గలిబిలి పాలిటిక్స్ గలిబిలి గవర్నమెంట్స్ గలిబిలి ఎక్కడ చూసినా గలివిలి ఉంది కాబట్టి ఇది రియల్ వెల్కమ్ టు బబిలోన్ అనాలి అంతేనా మనం ఇప్పుడు బబులోన్ కాలంలో ఇటువంటి గలివిలి టైంలో ప్రభు స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడు మనం కన్ఫ్యూజ్ కావద్దు లోకం కన్ఫ్యూజ్ అవుతుంది కలివీలిలో కానీ మనం కావడానికి వీలు ఎందుకంటే మనము బబులో నుంచి బయటికి వచ్చిన వాళ్ళం మళ్ళీ తిరిగి అదిలో మనం కాబట్టి కొరతులు రాసిన మొదటి పత్రికలోని వాక్యాలు మనం పోయిన వల్ల ధ్యానిస్తా ఉన్నాం పదిహేనవ అధ్యాయము ఇది రిజర్వెక్షన్ కి సంబంధించింది లేక పునరుద్ధరణి సంబంధించింది కానీ ర్యాప్చర్కల్ట్ బోధకులు దాన్ని వారి స్వార్థం కొరకు వారికి అనుగుణంగా దాన్ని తయారు చేసుకున్నారు పంతొమ్మిదవ వచనం నుంచి అవును ఆ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు మన ప్రభు ఏ రీతికైతే పంతొమ్మిదవ వర్షం చూడాడు ఎవరన్నా నీ జీవిత కాలం మటుకే మనము మనుషులందరికంటే మొదటి మొదటి కొరిత పత్రిక పదిహేనవ అధ్యాయము వచనం ఇరవై వచనం ఖండి చదవండి అది ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ప్రథమ ఫలముగా చూడండి మృతులలో నుంచి లేయడం అంటే అది ప్రథమ ఫలము మొదటి వాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం మృతులలో నుండి లేపబడిన వారిలో ఆయన మొదటి వాడు అందుకే ఆయన ప్రథమ ఫలము అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత మనుషుని ద్వారా మరణము వచ్చను కాబట్టి నుక మనుషుని ద్వారానే చూడండి పునరుద్ధానము కలిగేను అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ పునరుద్ధానం గురించి ఉంది కానీ ఎక్కడ కూడా మధ్యలోనే అమాంతంగా ఎత్తవడం అన్నట్టు ఎక్కడ లేదు ఈ వాక్యంలో కదా తర్వాత అక్కడ ఏముందంటే ప్రతి ఒక్కరు వాడి వాడి క్రమం చెప్పుననే అని ఉంది మనం అక్కడ ముగించుకున్నాం వాక్యం ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును బ్రతికింపబడును అంటే ఏం చెప్పండి పునరుద్ధానమే కదా ప్రతి వాడు తనతన తన వరుసలోనే బ్రతికి ఇంపబడును అని పౌలు హెచ్చరించింది కాబట్టి పునరుతానికి సంబంధించిందా లేక మధ్యాకాశానికి ఎత్తపడేదానికి సంబంధించిందా అనేది మనం పరిశీలించుకోవాలా యాభై వర్షంలో చూడండి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది సహోదరులారా హా ఇది నిన్నే వాళ్ళు వాడుకుంటారు నేను చెప్పనేది ఏమనగా రక్త మాంసం అవును స్వతంత్రించుకున్న నేరదు ఈ మర్మం దేనికి సంబంధించినది పౌలకి అది బయలుపరచబడింది ఇప్పుడు నాకు బయలుపరచబడుతుంది ఇదిగో మీకు మీకు ఒక మర్మము తెలుపుచున్నాను అక్కడ ఆగ నిం నిద్రించము ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి నిద్రించడము అంటే ఏది నిద్రించడం అంటే ఏం చెప్పండి మీకు అందరు తెలుసు బుద్ధిలేని కన్యకలు బుద్ధి గల కన్యకలకు సంబంధించిన బోధ మత్తవార్త ఇరవై ఐదు వందలు మనం అనించినాం కదా బుద్ధి లేని కన్యకలు బుద్ధి వాళ్ళు అందరూ కునికి నిద్రించిరి అని అనిస్తాం కదా ఒకసారి ఇరవై ఐదవ అధ్యాయం మత్తవార్త ఇరవై ఐదవ అధ్యాయంలో వీళ్ళిద్దరి గురించి చెప్పండి పెళ్లి కుమారుడు ఎన్నో వచనం బ్రదర్ నువ్వు చూస్తే వచనం ఓకే పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా చూడండి అందరు అందరు అంటే కంప్లీట్ సిస్టమ్ అది పర్లోక రాజ్యాన్ని దేనితో పోల్చాలా అన్న బోధ ఇది మన ప్రభు పర్లోక రాజ్యాన్ని దేనితో పోలిస్తున్నాడు అంటే పర్లోక రాజ్యాన్ని దేనితో పోల్చాలా పది మంది కన్యకలతో పోల్చిండి అక్కడ అది ఉపమానం అన్నట్టు అంటే పర్లోక రాజ్యం అంటే చర్చ్ సిస్టమ్ ఎట్లా ఉంది అంటే పది మంది కన్యకలను పోలి ఉంది అన్నాడు అందులో ఐదు ఐదుగురు బుద్ధి ఐదుగురు బుద్ధి అంటే చర్చ్ సిస్టమ్ అట్లా ఉంది అని చెప్తున్నాడు కన్యకలే కన్యకలే రక్షింపబడ్డ వారే ఆయన కొడుకు ప్రధానం చేయబడ్డ వారే పరిశుద్ధంగా జీవిస్తారు కానీ అందులో సగం బుద్ధి లేని వారు అది అక్కడ చెప్తున్నాడు అంటే వారిలో నుంచి మీరు జయరీతికి ఉందంటే రెండు గుంపులు ఉన్నాయి అని చెప్తున్నాడు అక్కడ ఒక గుంపుకి బుద్ధి ఉంది ఒక గుంపుకి బుద్ధి లేదు మళ్ళీ కన్యకలే అంటే రక్షిపబడ్డము మేము పరిశుద్ధంగా జీవిస్తున్నాము కన్యకలాగా జీవిస్తున్నాము ఆయన కొరకు సమాధానం ప్రధాన చేయబడ్డ జీవితం అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం కానీ వాళ్ళందరూ ఆయన వచ్చే టైం ఆలస్యమైందని అందరూ కులికి నిద్రించారు అంటే బుద్ధి గలవారు అది అక్కడ బుద్ధి గలవారు కూడా నిద్రించారు బుద్ధి లేని వారు నిద్రించారు కానీ ఏం జరిగిందంటే బుద్ధి గలవారు ఏం చేశారు చూడటం అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనండి చూడండి ఈ కేక గురించి సంబంధించిన బోధువల్ అక్కడ చెప్తాడు మర్మం దేనికి సంబంధించింది లాస్ట్ ట్రంప్ అని అక్కడ కడబూర అని చెప్తున్నాడు అర్ధరాత్రి వేళ ఒక కేక ఈ కేక ఎవరిది మనం వాక్యా జన్స్ దాన్ని పరిశీలించాలి కదా ఎవరిది కేక మన ప్రభు ఆ విషయాలు బయలుపరిచినప్పుడు పౌలకు ఆ విషయం బయటపరిచినప్పుడు పౌలు దాన్ని గ్రహించాడు మళ్ళీ ఆ స్పెషల్ గా ఆ కేక దేనికి సంబంధించింది ఎవరి ద్వారా జరగబడుతుంది అదే ఆ కేక ఎవరు అది ఎవరి నుంచి రాబోతుంది ఆ కేకసారి చూడండి అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన రండి అని కేక వినబడి కాబట్టి ఈ కేక ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఎవరి గురించి చెప్పలేదు ఒక కేక అంటే చూడండి బాప్తి సమీక్ష వ్యూహాన్ని చెప్తున్నాడు అరేన్లలో నేను ఒక శబ్దం అంతే ఈ లోకంలో ఒక శబ్దం అయినా కాబట్టి ఆయన రాకడని గ్రహించిన ఒక వ్యక్తి ఆ శబ్దాన్ని ఆ కేక వేస్తున్నాడు కాబట్టి అది మీద కావద్దు మనమే ఆ కేక ఎందుకంటే సంఘ దూత దేవుని సేవకుడిని దృష్టి జ్ఞాపకం చేస్తుంది సూచిస్తుంది సంఘ దూత అంటే సేవకుడే కదా కాబట్టి సంగ దూతకు రాయబడ్డ విషయాలు ఇవన్నీ కాబట్టి సంగ దూత వీటిని కేకలుగా వేయాలి ఎందుకంటే మనం చూసినాము యేచకర్ గంధారాలు చూసినాము యేశకర్ గంధాలు చూసినాము కావలి వానికి సంబంధించిన బోధలు వాడు ఆ కావలి కోట మీద తిరుగుతా ఉంటాడు ఆ బురుజు మీద కావలి గోడ మీద తిరుగుతా రాత్రి బగళ్ళు ధార్మికంగా ఎట్లా తిరుగుతున్నాడు ఉంది వాడి గురించి వాడు ఒక సింహం లాగా తిరుగుతున్నాడు సింహం వల్ల కేక వేస్తున్నాడు ఎవరు శత్రువు వస్తున్నసి కేక వేస్తున్నాడు పెద్దగా కేక వేస్తే ఏమవుతుంది పట్టణంలో లోపల ఉన్న వాళ్ళందరూ సిడపడతారు వీడి పని ఏంటంటే కవాలి వాని పని దాని మీద చుట్టూ తిరుతా ఉండాలి మన సేవ జీవితం దానికి సంబంధించింది హెచ్చరించే సేవ జీవితం కాబట్టి శత్రు ఏ రీతిగా పట్టణం మీదకి రాబోతున్నాడో వాడి పని దాని చుట్టూ తిరుతా రాత్రి భాగంలో చాలా కష్టం కవలి సేవ వాడు కుటుంబాన్ని విడిచిపెట్టేసి వాళ్ళ గోడ మీద నిలబడి ఉదయం అంతా రాత్రి అంతా తిరుగుతనే ఉంటే వాటి పరిస్థితి ఏం చెప్పండి పక్కన డాక్టర్ ఎందుకు మనకి ఈ బాధ ఈ తలనొప్పిందుకు జీవితం ఎందుకు మనం కూడా అందరిలాగా పట్టణం లోపలపై కూర్చొని కుటుంబంతో సమాధానంగా మంచి ఫుడ్ తినేసి పండుకుంటే ఎంత బాగుంటుంది అని అన్న తలంపులు వస్తాయిలేవా ఈరోజు చాలా మంది సేవకులకు ఇటువంటి తలపులు రావడం కావాలి వాని జీవిత విధానాన్ని మర్చిపోయినారు కాంప్రమైజ్ అయిపోయినారు అని చెప్తున్నాడు బట్ మనం మటుకో ఆ సింహం వలే గర్జిస్తూ మనము హెచ్చరించాలన్న విషయం కూడా జ్ఞాపన్నాడు కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే కావలివాడు మేల్కొని ఉన్నాడు గాని ఇక్కడ ఆయన వస్తున్నాడు శబ్దం వినంగానే ఏం జరిగింది చూడండి ఇప్పుడు లేచి చూడండి అందరు లేచిండ్రు దివిటిని చక్కపరచుకోవడం ఈ దివిటీ చక్కపరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ వాక్యం దివిటి అనేది వాక్యము వెలుగు అందులో నూనె లేకపోతే దివిటీ వెలగదు చక్కపరచుకోవడం అంటే అది నీ జీవితాన్ని చక్కపరచుకోవాలి నీ వాక్యాన్ని చక్కపరచుకోవాలి నీ దైవికమైన జ్ఞానాన్ని చక్కపరచుకోవాలి చకపర్చుకోకపోతే నీ దీవు మారిపోతుంది అందుకు మనం ఎందుకు ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తామంటే హోలీ స్పిరిట్ కి హోలీ నూనెని సాృ నూనెకి సాదృశ్యం నూనె హోలీ స్పిరిట్ కి సాదృశ్యం నీ హృదయంలో దేవుని వాక్యము ఉన్నప్పుడు నూనె ఉంటే ఆ వాక్యం వెలుగుతుంది లోకానికి వెలుగులాగా చూపిస్తుంది నీ హృదయంలో వాక్యం నువ్వు ఎంత జమ చేసుకో హోలీ స్పిరిట్ లేకపోతే వెలగదు కాబట్టి వీళ్ళు దీవిటిని చకపర్చుకుంటున్నారు వాక్యము వంకర వాక్యం ఉంది ఒకప్పుడు అంటే వాక్యం వాక్యము వాళ్ళకి అనుగుణంగా తయారు చేసుకుంటే ఏమవుతుంది నాకేం కాదులే నా మీదకి ఎటువంటి ఉపద్రవం వచ్చినా నేను నాకి నన్ను ఏమి అది కొట్టుకొని పోదులే అన్న వాక్యం చూసినాం ఉపద్రవం నా మీదకి వచ్చినాను నాకేమి కాదు అనేది ధీమాగా ఉన్న వాళ్ళ సంగతి ఏం జరుగుతుంది నువ్వు ఏది నమ్ముకున్నావు అదే వచ్చిన కొట్టుకొని పోతుంది అయ్యో నేను ఇప్పుడే మోసపోతేనే అన్న విషయం అక్కడ కాబట్టి దివిటీ చక్కపరచుకోవడం అంటే దివిటీ దివుని వాక్యానికి సాధుశాం నేర్చుకున్న ఆ వాక్యము సరైన కాదనేది పరిశీలించుకునే బద్దత బుద్దిగల కన్యకలు ఏం చేశారు దివిటీలు చక్కపరచుకున్నారు అక్కడ చూడండి మరోసారి కింద ఎందుకు ఆరిపోతాయి చెప్పండి వాళ్ళు కూడా కన్యకలే కదా అంటే రక్షణ వాళ్ళే కదా దీవిటీ దీవిటీలో ఒక గుంపేమో చక్క చేసుకుంది దివిటీ ఇంకొక గుంపు దీవిటీలో ఆరిపోతున్నాయి ఎందుకు ఆరిపోతుంది చెప్పండి సింపుల్ లాజిక్ నీ దివిటి ఎందుకు వెలుగుతుంది అందు చమురుటినే వెలుగుతుంది అది లేకపోతే వెలగదు మరి బుద్ధిని నీ కనికల దగ్గర నూనె లేదు నూనె లేదు అర్థమవుతుందా మరి నూనె లేనప్పుడు నీ వాక్యం వెలగదు అందుకే హోలీ స్పిరిట్ మనకి అవసరం పరశుదాత్మ అభిషేకం అవసరం ఉదయం లేసి ఆయన మనం కనిపెట్టుకోవాలి ప్రభావ నాకు మీ అభిషేకం అనుగరించి మీ యొక్క పరశాత్మని నేను మీకు వేరే ఒక ఆర్ధన పంపిస్తాను అడుగు ప్రతి ఉచితంగా ఇస్తాను పరశుదాత్మని కాబట్టి మీరు అడగకపోతే రాదు ఎండ్ టైమ్ చర్చ్ సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్గా రక్షణ పొందితే హోలీ స్పిరి నీకు ఆటోమేటిక్గా వస్తుంది దాడు అటువంటి బోధలేదు ఎక్కడ వాక్యం అడగకపోతే ఇవ్వను అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు అడగకపోతే ఎట్లు ఇస్తాడు చెప్పు అడుగు ప్రతివానికి ఇస్తానన్నాడు ఆత్మను ఉచితంగా కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇది రక్షణ వారికి మనం ట్రైనింగ్ ఇస్తూ ఈ విషయం జ్ఞాపకం చేయాలి కనిపెట్టాలా పర్షాత్వం కనిపెట్టుకో ప్రభు నాకు నీ యొక్క ఆత్మాభిషేకం దయచే ప్రభావా అని ప్రార్థన చేపియాలంటాడు అలా చేపించకపోతే వాడికి రాదు పరశుత్మ వాక్యం చదువుతానే ఉంటాడు ప్రార్థన చేస్తుంటాడు ఉపాసం ఉంటుంటాడు కానీ హోలీస్ పెట్టి రాదు రాదు కాబట్టి వాడి వాడి హృదయంలో వాక్యం వెలగలేదు వాక్యం వెలగకపోతే నువ్వు ఇతరులకి ప్రసరించలేవు వాక్యం ఆ వెలుగులు నువ్వు ప్రకటించలేవు చూపించలేవు అదే విధానం కాబట్టి బుద్ధిలేని కన్యకలు వారి దీవిటలు ఎందుకు ఆరిపోతున్నాయంటే పరశుధాత్మ అభిషేకం లేదు ఆ విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి బుద్ధిలేని కన్యకల వల్లే మనము నిద్రిష్టవారం కాదని పావు పావులు ఈ విషయాన్ని చేస్తున్నాడు యాభై వచనంలో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను ఏంది మనం అందరము నిద్రించము మనం అందరము నిద్రించము ఈ సత్యం తెలిసిన నిద్రించడు ఈ విషయాలు అర్థమైన వాడు కానీ ఎంటైర్ చర్చి సిస్టమ్ ఈరోజు నిద్రపోతుంది ఎందుకంటే వాళ్ళు ఈ అర్థం చేసుకోలేదు నాకేం కాదులే అని ధీమాగా ఉన్న సిస్టమ్ అది ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు వింటరు అనుకుంటున్నావా చెప్పండి ఇప్పుడు ఈ విషయాలు మీరు చెప్తే వాళ్ళు వింటరు అనుకుంటున్నావా వాళ్ళు ఆల్రెడీ ట్రాప్ అయిపోయినారు అనేసి తిమోతిగా రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక కాబట్టివులు ఈ విషయాన్ని తిమతి జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనం ధనవంతు లగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఊరి ఇది పాయింట్ ఊరిలోను శోధనలోను ఊరిలోను అవివేక యుక్తములు హానికరమైన అనేక దురాశలు హానికరమైన దురాశలు ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఇది పడిపోతారు ట్రాప్ స్నేర్ అంటే వల స్నేర్ అంటే వల చిక్కబడడం కాబట్టి బట్ దోస్ హూ వాంట్టు గెట్ రిచ్ ఫాల్ ఇన్ టు అండ్ అనేర్ అండ్ మెనీ ఫులీష్ అండ్ హార్మ్ఫుల్ డిజైర్స్ విచ్ ప్లంజ్ మెన్ ఇంటూ రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ అని కాబట్టి మనకి తెలిసింది మనకి ఎంతకాలం మనం ప్రవర్తలకు సంబంధించిన బోధన తెలియదు జ్ఞాపకం చేయబడింది ఈ శోధన వలన ఏం జరుగుతుంది చూడండి దానికి ముందే మళ్ళీ సార్ జగన్ ధనవంతులవుటకు ఆపేక్షించు వారు అది శోధనలో పడతారు తర్వాత ఊరిలో పడతారు అది పాయింట్ కాబట్టి ఎంటైర్ చైర్ సిస్టమ్ ఈరోజు ఊరిలో ఎవడేసి వల ఈ ఉరి ఏంది అనేది మనం చాన కాలం మీద ధ్యానించినాం అక్కడ కూడా మన నారాయణ కూడా వైఎంశన్నప్పుడు కూడా చాలా డీటెయిల్ గా ధ్యానించినాం చూడండి ఒకసారి రెండవ తెశలో రాసిన పత్రిక రెండవ తెశలోకి రాసిన పత్రిక ఇది చాలా డేంజర్ ధ్యానించినప్పుడైతే షేక్ అయిపోతాం ఈ వాక్యం పౌలు ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూపించింది మనకి రెండవ తెశలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఏంది ఈ ఉరి ఎందు చేత చూడండి ఎందు ఎందు చేత అని ప్రశ్నించుకోవాలి ఎప్పుడైనా వాక్యం ధ్యానించినప్పుడు ఇందు నిమిత్తమై అంటే ఎందు నిమిత్తమై ఇందు చేత అంటే ఎందు చేత అనే ప్రశ్న వేసుకున్నప్పుడు నీకు కనెక్షన్ దొరుకుతుంది పైన ఉన్న వాక్యం ఇందు చేత చూడండి ఇది హిందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారు వారు అందరు చూడండి శిక్షావిధి పొందుటై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని ఎవరు పంపిస్తున్నారు చాలా క్లియర్ ఉంది కదా దేవుడే పంపిస్తానంట అబద్ధము నమ్మునట్లు మోసపుచ్చు ఆత్మనుంది మోసపుచ్చు శక్తిని ఉంది అక్కడ ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని ప్రేమించారు ఎందుకే నేను చెప్తున్న స్నేహం అంటే ఏంటంటే దాంట్లో చిక్కబడ్డాక ఎప్పుడైతే సైతాను బంధకాలలో చిక్కబడతారో వీళ్ళు నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు బయటకు రారు అనేసి నువ్వు విడిచిపెట్టవు కూడా మనం విడిచిపెట్టాం కదా వ్యతిరేకంగా మాట్లాడినా మనకి మనం కాంప్రమైజ్ కాము ఈ విషయాలు చూపిస్తానంటాం ఎందుకంటే ఏదో ఒకరోజు వాళ్ళు శ్రమలో ఉండబో మాకు తెలుసు అల్టిమేట్లీ ఏంటంటే గొప్ప జనం వాళ్ళ మెడల మీద కథలు ఉంటాయి అప్పుడు పశ్చాత్తవపడి పలాని బ్రదర్స్ పలాని సిస్టర్స్ మాకు చెప్తే మేము వెళ్ళేది ప్రభు మమ్మల్ని క్షమించిందైనా అని అప్పుడు వాళ్ళ జీవితంలో ప్రభు సమర్పిస్తారు అప్పటికి వాళ్ళంతా మరణానికి ఇష్టమైంటారు ఆ విషయమే ప్రభు మనకి ప్రతి ప్రవచన పుస్తకాలలో చూపించిండు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఇంగ్లీష్ లో మట్టుకు ఈ స్నేర్ అంటే ఏంది లేక ఈ వల ఉరి దేనికి సంబంధించిందంటే స్ట్రాంగ్ డెల్యూజన్ అనే పదం ఉంది ఇక్కడ స్ట్రాంగ్ డెల్యూజన్ తెలుగులో లేదు అందుకు తర్వాత వాళ్ళకి ఏం పంపిస్తున్నాడు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు దేవుడు పంపిస్తాడు ఎవరైతే ప్రేమించారో సత్యాన్ని వారి మీదికి మోసం చేయు శక్తిని పంపిస్తాడు దేవుడు అంటే ఇంకా వాడు వాళ్ళ జీవితం ఏమైతే చెప్పండి వాడు ఎప్పటికీ అబద్ధంలోనే ఉండిపోతాడు అని చెప్తుంది ఆ వాక్యం అక్కడ దట్ దే డ్ బిలీవ్ ఇన్ లైక్ అబద్ధాన్ని నమ్మేటట్లు మోసపుచ్చు ఆత్మని వాడికి పంపిస్తాడు దేవుడు కాబట్టి మనం అందుకే నేను ఈ మోసపుచ్చు ఆత్మ నుంచి నేను చిక్కబడకుండా నన్ను కాపాడు ప్రవ్వా ఈ సత్యాన్ని గ్రహించడాగా నాకు సాయం దేవు ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అవసరం ట్రాక్చర్ కల్ బహు భయంకరమైన మోసపుచ్చు ట్రాప్ అది అదొకటి వల అందులో పడిపోయిన వాడు ఇంకా తక్కిన వాక్యాలు ఎప్పుడు ధ్యానించాడు అక్కడికి క్లోజ్ అన్నట్టు వాడి మైండ్ నాకేం ఏం నేను ఆటోమేటిక్గా ఎతపడతానులే అని ఎప్పుడైతే తీర్మానించుకుంటాడో ఇంకా నెక్స్ట్ వాక్యాలు ధ్యానించాడు వాడు ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి ఎటువంటి ఉపదనాలు రాబోతున్నాయి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయి ఆ కష్టాలలో నా నా జీవిత విధానం ఏ రీతి ఉంటుంది నేను ఎట్లా వాటి నుంచి బయటపడాలా అందులో చిక్కబడ్డ వాళ్ళని ఎట్లా చేయాలా ఇటువంటి నెక్స్ట్ స్టెప్ ఆలోచనలు వాళ్ళకు ఉండవు అన్నట్టు బోధలో కాబట్టి అంత డేంజరస్ బోధ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి ఒకవేళ ఒకవేళ నువ్వు ఇంతకాలకు మన మధ్యలో ఉన్నారు మన మధ్యలో ర్యాప్చర్ కంటే బోధ నమ్మిన వాళ్ళు ఉన్నారు మన మధ్యలో అంటే మీరని కాదు మీలో కూడా ఉండొచ్చు ఎక్కడో మూలకి ఎక్కడో ఉంటుందా పోదా ఎందుకంటే నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు దేవుడు ఎప్పుడన్నా కానీ అది నేను మీకు హెచ్చరిస్తుంటాడు ఎందుకో నేనే మన స్పెషల్ అని కాదు కానీ ఎవరైతే ప్రార్థనలో ప్రభు నన్ను ఎతబడి సంగపర్చ ప్రభావ అంటే నువ్వు ఇంకా ర్యాప్చర్ ట్రాప్ లో ఉన్నావని నాకు తెలిసిపోతుంది ఎందుకంటే ప్రభు మనకి ఇచ్చిన వరం కానీ స్పెషల్ గా ఎవరికి ఐడెంటిఫై చేసి చూపించను పలానే వ్యక్తం చెప్పాను మన మధ్యలో ఉన్నాను ప్రార్థన చేసినప్పుడు నా మైండ్ లాక్ అయిపోతారే ఈ ప్రధాన ఇట్లా ఇట్లా ప్రార్థన చేస్తున్నాడు అంటే ఇంకా ర్యాప్చర్ ట్రాప్ లో ఉన్నాడు వచ్చిండు క్లోజ్ గా వచ్చిండు సత్యంలో ఇంకా క్లోజ్ గా వచ్చిండు కానీ ఇంకా ట్రాప్ లో ఉన్నాడు ఆ ట్రాప్ లో ఉంటే ఏమవుతుందంటే ప్రభు కూడా సహాయపడలేడు అది లై తెలుసు మీకు ఆ ట్రాప్ నుంచి మీరు బయటకు రావాలంటే ఏం చేయాలా ప్రభు మనం చూపించి మనం బయటకు వచ్చినాం మరి వాళ్ళు రాలేకపోతున్నారు చూడండి ఎట్లా రావాలా బావులే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసిండు వాట్ అనేటు ఈ ఇది చాలా ముఖ్యమైనది పేతురు ఆ రోజు పెద్ద గోస్త రోజు సహోదరులారా అని ఆరంభించండు వాక్యం కదా మంతకొస్తే పన్న రోజు ఆ పై నుంచి పర్షాత్తు దిగి వచ్చినాక తరి దిగ వచ్చి పబ్లిక్ మీటింగ్ లో ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ అది సృష్టిలో క్లాస్కుల్ మీటింగ్ ఫస్ట్ క్లాస్కుల్ మీటింగ్ సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళందరూ మేము ఏం చేయాలా చెప్పండి మేమేం చేయాలా అని అడిగిన ప్రశ్న చేయాలా రక్షణబంధ మేమేం చేయాలా అన్న ప్రశ్న వచ్చారు కాబట్టి మనం మీ రీతిగా చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించి బ్రదర్ మేమేం చేయాలి బ్రదర్ ఇప్పుడు మేము ఇంతకాలం బ్రాక్చర్ ట్రాప్ లో ఉన్నాం ఇప్పుడు మేమేం చేయాలి చిక్కబడ్డం అది నుంచి బయట ఎటర్ రావాల బ్రదర్ అని వాళ్ళు అడగాల వాళ్ళు అట్లా అడిగేటట్లు మీరు స్పందించేటట్లు వాక్యం చెప్పాలి కాబట్టి పౌలు ఈ విషయాన్ని మనం చూపిస్తుంటు ఎట్లా వాళ్ళని మనం బయట తీసుకొని రావాలా ఈ ప్రార్థన మీకు అవసరం అని చెప్తున్నారు చూడండి రెండవ తిమోతి రాష్ట్ర రెండవ అధ్యాయము పదిహేను అష్టంలోకి ఇది చాలా ఇంపార్టెంట్ దేవుని ఎదుట యోగ్యుని అది పాయింట్ యోగ్యుని గాను సిగ్గుపడినక్కర్లేని పని వాని గాను సిగ్గుపడినక్కరు సిగ్గుపడతారు ఎప్పుడు తెలుసా ఆ రోజు ఆయన అక్రమం చేయ వల్ల మీరు ఎవరో నాకు తెలియదు అంటే సిగ్గుపడినట్లే కదా నీ నామంలో ప్రవచించలేదా ప్రవ్వ నీ నామైన దయ్యంలో నిలగట్లేదా ప్రవ్వా నీనామంలో దయ్యం నిలవట్లేదా రోగులను సష్టపరచలేదా నీనామన ప్రవచించలేదా అంటే మీరు ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు నీ పని కాబట్టి మనం సిగ్గుపడనక్కర్లేదు అని కాబట్టి ఏం చేయాలి దేవుని ఎదుట ఎట్లుడాలంటే యోగ్యునిగాను ఉండడానికి ఏం చేయాలి మీరు అని చెప్తున్నాడు అక్కడ అది మార్గం చూపిస్తున్నాడు ఆయన ఎదుట యోగ్యునిగా నిలబడాలంట దాని తర్వాత సిగ్గుపడనక్కర్లేని పని వాని గాను సేవకుని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి పరిగెత్తకోవడం దాచుకోవడం కాదు తర్వాత ఈ విషయం సత్యవాక్యము సరిగా ఉపదేశించు వాని గాను నిన్ను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నకు జాగ్రత్త పడమనుంది కదా జాగ్రత్త పడమనది మన ఉండాలా లేదా కానీ ఇంగ్లీష్ ఎంత బాగుందంటే స్టడీ అనుంది అక్కడ అంటే మీరు చదవమంటున్నాడు స్టడీ టు షో దై అప్రూవ్డ్ అనుంది స్టడీ టు షో దై సెల్ఫ్ అప్రూవ్డ్ అంటూ గాడ్ A workman that needeth not to be ashamed. Rightly dividing the word of truth. Kavati, I'm telling you what I'm steadiest. Vakiam. If you're steadiest, you can see anything you can see. Yogi Tha. Kavati, I'm not a man, I'm not a man. I'm not a man. I'm almost 2005-2006. I'm a strike. I'm starting to reject. That's why I'm repeated. That's why I'm a groupan. I'm not a man. I'm not a man. I'm not a man. I'm not a man. I'm not a man. I'm a man. I'm a man. I'm a man. I'm a man. I'm a man. I పరిశీలిస్తున్నాం కరెక్ట్ ఇంతకాలం ఏ విధంగా ఇదేమిది ఎందుకు ఇట్లా చెప్తుంది ఒకసారి పరిశీలించు నా హృదయాన్ని సరి చేయడవా ఇది ఎంత కరెక్ట్ ప్రభావా అని అడిగినా ఇది దేని స్వీకరించాను నాకు ఒకసారి బయలుపరచవా గ్రాడ్యువల్ అంటే చూడండి ఒకేసారి అవన్నీ బయలుపరచలేదు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ అన్ని బయలుపరచబడ్డాయి ఒకేసారి మనకి ఇవన్నీ బయలుపరచలేదు ఎందుకంటే బైబుల్ అంతా ప్రొగ్రెసివ్ రెవల్యూషన్ ప్రొగ్రెసివ్ అంటే ఒకదామేంబడు ఒకదామే ఇంబాడు ఒకదామేంబడి ఇంత కాలం పడుతుంది అవన్నీ బయలు అర్థం చేసుకోవడానికి ఎందుకంటే ఒకేసారి అంతగా మనం ప్రిపేర్ చేయ మనం ప్రిపేర్ కాలేము కూడా సేవలో ఇంత గనం ఉన్న వాక్యాలు అవన్నీ నువ్వు ఏరీగా ఒక కదం మెంబడ ఒకదమ్మ అట్లా బిల్డప్ చేసుకుంటూ రావాలా స్టెప్ బై స్టెప్ గోడ కట్టడం అదే కదా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటూ రావాలా నీ జీవితం కూడా అట్లా ఆయన ఎదుట అంగీకారంగా నిన్ను తయారు చేసుకోవాలంటే స్టడీ చేయమంటుంది బైబుల్ మరి మరి విశేషంగా ఇప్పుడు ప్రభావ నాకు చూపించే ప్రభావా చూపిస్తారా లేదా చెప్పండి చూపిస్తారా లేదా మరి అట్లా అర్థం మనం ప్రభావ నాకు చూపించ ప్రభావాని కొంతకాలం తేట ఒక పాస్ ఉన్నాడు ఒకరోజు నేను ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థించి ప్రభా నాకు బైబుల్ బాగా అర్థం కావాలని అర్థం కావాల ప్రభా నేను సరిగా దాన్ని అర్థం చేసుకుని ప్రకటించిన ప్రభాని ఉపాసం ఉండి ప్రార్థన చేసినట్ట బాగానే వాక్యం దాని తర్వాత ఆయన చేసిన జీవిత విధానాన్ని చాలా భయంకరంగా ఉండే చాలా భయంకరంగా ఉండే ఎన్ని మూడు సార్లు వెళ్ళి చేసుకోండి వాళ్ళ బాబు నా స్టూడెంట్ ఉండే సరే నేను ఎందుకు చెప్తున్నాను నువ్వు ఒకసారి స్టడీ చేసి నాకు అంతా వచ్చేసింది అనేసి తీర్మానించుకొని ఈ లోకం తా కాదు ఈ జీవితాంతము ప్రయాసపరం వాక్యం దానికి సంబంధించింది ఆయన వచ్చేంత వరకు నువ్వు స్టడీ చేస్తూ నీవు సత్యానంగా ఆ వాక్యాన్ని సరిగా ఉపదేశించడానికి నువ్వు ప్రయాసపడాల దాన్ని డివైడ్ చేయమంటావు కదా రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ డివైడ్ అంటే ఏం చెప్పండి విభజించమని ఉంది కదా మళ్ళీ ఎట్లా విభజిస్తాం చెప్పండి విభజించేట్ చేసుకోవడం అని కదా ఏది సత్యము ఏది అబద్ధం సెపరేట్ చేసుకోవాలా ఇప్పుడు తొక్కకి విత్తనానికి సెపరేషన్ అవసరమా లేదా వడ్లో గింజలో బియ్యం ఉంటుంది మళ్ళీ వడ్లు కావాలా బియ్యం కావాలంటే సెపరేట్ చేయకపోతే తెలియదు కదా నీకు అది మన సేవ జీవితం కళ్ళం కూడా అదే కదా కళ్ళలో ఏం చేస్తాము వడ్లను అనేసి తొక్కుతాం వాటిని తొక్కుతాయి తొక్కినప్పుడు గింజలు సెపరేట్ అయిపోతాయి సెపరేట్ వాటిని గింజలను ఏమో నింపుకుంటాము తొక్కనేమో కళ్ళం అవతల పడేసి ఆరని మంటతో కాలుస్తున్నాడు ఆయన ఏసులో కాలుస్తారు కదా బాప్స్ నుంచి వ్యవహారాలు చెప్పిన బోధ దానికి సంబంధించింది మత్య సువార్తలో ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేస్తుంటాడు మన ప్రభు కూడా చూడండి పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై వచనం ఆ సమయమునగా తండ్రి ఆకాశం భూమికి ప్రభువ నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసిబారులకు నేను కాబట్టి అని చూడండి ఎవరికి బయలుపరుస్తాడు బయలుపరుస్తాడు కరెక్టే కానీ ఎవరు బయలుపరుస్తాడు పసివారు పసివారికి కదా పసి బాలు ఉంది కదా అంటే చిన్నపిల్లలకి అంటున్నాడు అంటే నిజంగా చిన్నపిల్లలు బయలుపరుస్తాడు అంటవా నీ జీవిత విధానం అంటే పసిపిల్లల లాగా నిష్కపటంగా ఎటువంటి పాపం లేని జీవితము పరిశుద్ధంగా జీవించం ప్రతిదానికి సిద్ధంగా ఉండే పిల్లలు పిల్లలకి బోర్ రాదన్నట్టు వాడు పరిగెత్తు ఉంటాడు పరిగెత్తు అడు కింద పడుతున్నాడు పరిగెత్తు అంటాడు సోఫా ఎక్కుతాడు దుంకుతాడు మళ్ళీ ఎక్తాడు దొంగతాడు పది సార్లు దుంకు మన ఇరవై సార్ అయినా బోర్ రాదన్నట్టు లైఫ్ అలసట రాదన్నట్టు అంటే ఆసక్తి అంతగా ఉంటుంది ఎక్కడికెళ్ళి వస్తుంది ఎనర్జీ అంత ఎనర్జీ ఎక్కడికి వస్తుంది మనం ఊరికే నీరసం కదా ఆసక్తి గురించి మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఆయన అంటున్నాడు ఆయన బయల్పరుస్తాడు వీటిని బాలులకు బయలుపరుస్తాడు పసి బాలు బయల్పరుస్తాడు నీ జీవిత విధానం మాట్లాడు పసి బాలు లాగా అంటే ఎటువంటి పాపం ఉండదు కదా నిష్కపటంగా ఉండాలి నువ్వు కేర్ఫుల్ గా ఉండాలా ఆసక్తితో చూపించాలి ఎక్కడైనా ఎనర్జీ చూపించాలి ఇప్పుడు ఫాదర్ అక్కడ నిలబడితే పసివాడు పరిగెత్తుతూ ఉంటాడు ఎందుకు ఫాదర్ చూస్తుండేలే అన్న ధీమా ఉంటది వాడికి కదా బస్సులో కదా కార్లో కూడా పరిగెత్తు ఉంటాడు వాడు నాకు ధీమా ఇంకా ఇప్పుడు ఫాదరే పరిగెత్తుతాడు పరిగెత్తి పరిగెత్తి పట్టుకుంటాడు కదా కాబట్టి నేననేది ఏంటంటే తండ్రి వీటన్నిటినీ బయలుపరుస్తనే ఉన్నాడు ఎవరికి పసి బాలురకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కానీ నువ్వేం చేయాలా బయలుపరుచినప్పుడు ఏం చేయాలి ఆయన బయలుపరచే టైంకి అందరూ మాయమైపోతారు అనే విషయం మనకి కొన్ని వారాల నుంచి దగ్గర బయలుపడతాడు నువ్వు కనిపెట్టుకొని కనిపెట్టుకొని నీకు బయలుపరిచే టైంకి నువ్వే మాయమైపోతున్నావు ఎందుకంటే ఈ ఈ లోకం అలా తయారైంది వాడు ఏ రీతిగానే డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు వాడి పని అది నేను డిస్ట్రాక్ట్ చేసి ఈ సత్యం నీ దగ్గరకు వచ్చే టైంకి నేను పంపించేస్తూ ఉంటాడు గొప్ప గొప్ప సేవకుల జీవితాలట్టనే జరిగింది అందుకే యోహన్సు వార్త కొంచెం ఇంకొక హాఫ్ అవర్ లో వాక్యాన్ని క్లోజ్ చేస్తా యోహన్సు వార్త ఐదవ అధ్యాయము ఇరవై దానికి ముందు పసిబాలుల జీవిత విధానం గురించి మనం ధ్యానిస్తున్నాం కదా రోముల రాష్ట్రపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాము నువ్వు ఎట్లా తయారు కావాలా నీకు ఇవన్నీ బయలుపరచాలి తండ్రి మన ప్రభుకి ఈ లోకంలో శరీరంలో ఉన్నప్పుడు మన ప్రభుకి ఎట్లా బయలుపర్చిండో మన శరీరంలో ఉన్న మనకి కూడా వాటిని బయలుపరచాలంటే మనం ఎట్లా తయారు కాల్ తొమ్మిదో ఎనిమిదవ అధ్యాయం రోమిల రాష్ట్రపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినం కనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడూ దేవుడు ఎవరిని ముందు ఎరిగాను వారు తన కుమారునితో చూడండి అది తన కుమారుని కరెక్టే చూడండి తన కుమారుని స్వరూపంలో మనల్ని ముందుగానే నిర్ణయించండు ఆయన స్వరూపం తన కుమారుని స్వరూపంలోనికి మనం రావాలా అది పాయింట్ అక్కడ పసిపిల్లల జీవిత విధానం ఏందంటే ఆయన చెప్తున్నాడు మన మన ప్రభు ఈ స్వరూపంలోనికి మనం తయారు కావాలా ఇప్పుడు తండ్రి తన కుమారుడికి ఎంత బయలుపరచుండో నీ కూడా నువ్వు మన ప్రభులాగా తయారు కావాలి అందుకే పౌరుల నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు కాబట్టి ఆయన స్వరూపంలోనికి మనం తయారు కావాలి అందుకే కడపూరం రోగినప్పుడు మీరు మార్కు చెందుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఆయన స్వరూపంలోనికి మనం అయన స్వరూపంలోకి తయారు కావాలా మనం ఆయన కడబుని ఇది లాస్ట్ ట్రమ్ కదా మనం ధ్యానిస్తుంది ఆరో ఏడవ బోర సంబంధించిన పోదా ఆ స్వరం వినే మనము మన తండ్రి మన ప్రభువులాగా తయారు కావాలా ఆయన ఆయన స్వరూపంలోనికి మనము సంపూర్ణంగా మార్చడం అది మార్పు చెందడం అది పాయింట్ రాసపిల్లలు ఎట్లా అనేది విషయం కూడా అది ఇంకా బాగా అర్థం కావాలంటే మన ప్రభులాగనే కన్ఫర్మ్డ్ టు ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్ లో పౌరులు కాబట్టి మనము తన కుమారుని ఇమేజ్ లోనికి తయారు కావాలనేసి తండ్రికి ఇష్టమైనటువంటి ఒక వాక్యం అదే మన ఇక వాక్యం మరోసారి చదవండి ఆ వాక్యం ఇరవై తొమ్మిదవ ఎనిమిదవ అధ్యాయము ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడు తర్వాత ఎవరిని ముందుగా ఎరగను ముందుగా ఎరగడం అంటే ఏం చెప్పండి ఎట్లా గుర్తుపడతాడు దేవుడు మిమ్మల్ని రక్షింపడితేనే ఎరుగుతాడు లేకుంటే గుర్తుపట్టాడు మీరు ఎవరో నిద్రంటాడు ముందుగా ఎరగడం అంటే రక్షింపడ వాళ్ళందరూ ఫస్ట్ వన్ పంక్తి తర్వాత వారు తన కుమారుని సారూప్యము కలవారు నిర్ణయించాను కాబట్టి అది పాయింట్ కాబట్టి మనము యేసు ప్రభులాగా తయారు కావాలా క్రీస్తుని కోలు నడుచుకోవడం అంటే మెడ్డుకు క్రీస్తుని ధరించుకుని అంటాడుకోవాలి ఆయన ధరించుకోవాలా అంటే నీ జీవితం సంపూర్ణంగా అట్లా కావాలి అందుకే నేను ప్రేయర్ చేస్తాను నీకు ఎన్నిసార్లు చెప్పిన ఓ ప్రభు నేను ఈ క్షణంలో ఈ స్థలంలో ఈ స్థానంలో మీరుంటే మీరు ఎట్లా ప్రవర్తిస్తారో నేను అటునే ప్రవర్తించాలా మీరు ఏ రీతిగా మాట్లాడతారో నేను ఆ రీతిగా మాట్లాడతా ప్రభావ నాకు సాయంతి ఇచ్చే ప్రావా లార్డ్ మేక్ మీ లైక్ యూ అని ప్రార్థన చేస్తున్నాను నాకు ఆ పాట ఇష్టం కూడా చిన్నప్పటి నుంచి వాడేటోని లార్డ్ మేక్ మీ లైక్ యూ ప్లీజ్ మేక్ మీ లైక్ యూ యువర్ అ సర్వెంట్ మేక్ మీ వన్ టూ అని పాట పాడేటోని నేను ఆయన ఒక సామాన్య మనిషిలాగా ఈ లోకంలోకి ఒక దాసుని ఒక సేవకుని ఈ లోకంలోకి వచ్చి తన శిష్యులకు కాళ్ళు అడిగింది కదా అటువంటి ఇమేజ్ మనకి అవసరమా కదా చెప్పండి అట్లా తయారు కావాలా మనం ఆ వాక్యం అదే చెప్తుంది అది కాబట్టి ఆ ఆ రీతిగా తయారు కాకపోతే అంట ఇవి నీకు బయలుపరచాడంట అది నేను చెప్పే పాయింట్ ఈ సత్యము నీకు బయలుపరచబడాలంటే నువ్వు అట్లా తయారు కావాలంటున్నాడు లేకపోతే నువ్వు వాటిని స్వీకరించలేవు అంటున్నాడు చూడండి సార్ ఇప్పుడు ఐదవ అధ్యాయం యుహాన్సు వార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కాబట్టి ప్రతి తరం ఇచ్చను తండ్రి తండ్రి చేయట కుమారుడు చూసినో తాను ఏమి చేయనే చూడండి తనంతట తాను ఏమీ చేయనేరుడు ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడు అలాగే చేయను చూడండి ఆయన తండ్రి ఏం చేస్తాడు కుమారుడు అలాగే చేస్తాడు తర్వాత తండ్రి తండ్రి కుమారుడు ప్రేమించు ప్రేమించు తండ్రి కుమారుని ప్రేమించచ్చు తాను తాను చేయుటి ఆయనకు అగుపరచును ఇది పాయింట్ నేను చెప్పాడు మీకు తండ్రి ఎట్ల కుమారునికి వాటిని అగుపరుస్తున్నాడు అంటే బయలుపరుస్తున్నాడు చూపిస్తున్నాడు నీకు కూడా చూపిస్తానని చెప్తున్నాడు ఆ పాయింట్ తండ్రి కుమారునికి ఏ రీతిగా వాటిని అగుపరుచును ఇప్పుడు చదవండి తండ్రి కుమారునికి ప్రేమించు తాను చే అది పాయింట్ తండ్రి ఏం చేయబోతున్నాడో వాటిని ఏం చేస్తాడంట కుమారునికి ఆయనకు అగుపరుచున్నాడని మీతో నిజంగా చూడండి మీతో నిజంగా చెప్తున్నాను కాబట్టి తండ్రి తన కుమరీ అవన్నీ చూపిస్తాడు ఏం చేయబోతున్నాడో ఈ లోకంలో ఏం జరగబోతున్నా చూపిస్తాడు కాబట్టి మనం కూడా అంతే అంటున్నాడు మీరు కూడా ఆ రీతిగా ఉంటే మీకు కూడా వాటిని బయలుపరుస్తాడు మనకు అంటే మన ప్రభులాగా మనం తయారైతే మనకు కూడా వాటిని చూపిస్తాడు కాబట్టి మీరు ఇవన్నింటినీ చూడాలంటే మీరు తయారగాక తప్పదు మీరు ఇంకా శరీరులుగా ఉంటే కాదు అర్థమవుతుందా కొంచెం కష్టమేట చెప్పడం మీరు ఇంకా శరీరు శరీరం అంటే ఏం చెప్పండి అంటే ఇంకా లోకాతితంగా ఉన్నప్పుడు రక్తమాంసం అంటాం దాన్ని ఇంకా శారీరకంగా ఉంటాయి అని అర్థం ఇంకోటికి చెప్పాలంటే అంటే ఇంకా లోకానికి కట్టుబడి ఉంటే లోకంలో దాన్ని ఆశిస్తా ఉంటే ఇందాక ఒక ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేసి చెప్పింది నిన్న మొన్న కరోనా వైరస్ వలన కొన్ని ఐదు మిలియన్ అంత కొన్ని లక్షలు మార్కెట్లో మాయమైపోయినాయి కొన్ని వందల కోట్లు డబ్బు సడన్లీ మాయమైపోయింది అయితే ఆయన ఇది ఎవరితో తెలుసా సార్ మీకు అంటున్న డబ్బు అప్పుడు నాకు వెలిగింది వాక్యం ఈ వాక్యం ధనవంతు సంబంధించిన విషయం కదా మనం ఇందాక ధ్యాని స్టార్ట్ చేసింది ఈరోజు ఆ డబ్బు అంత మిడిల్ క్లాస్ పీపుల్ డబ్బు మిడిల్ క్లాస్ పీపుల్ స్టాక్ మార్కెట్స్ అలా ఇన్వెస్ట్ చేస్తారు ఈ రిచ్ పీపుల్ కావాలనే రిసేషన్ రిచ్ చేస్తారంట చేస్తే మిడిల్ క్లాస్ పీపుల్ వాటిని చీప్ గా అమ్మేస్తారు స్టాక్స్ అప్పుడు రిచ్ పీపుల్ కొనేస్తే వాడు విపరీతంగా రిచ్ అయిపోతారంట దాని ఇది రిచ్ పీపుల్ చేసే మోసం ట్రిక్ అంట అందుకు నాకు అప్పుడు సడన్లీ తాట్ ఆ తబ్బా ఆ విషయం చెప్తుంటే నాకు అప్పుడు మైండ్ ఫ్లాష్ అయింది ఎందుకు పర్లో రాజంలో పోవడం దుర్లభము అనేది అర్థమైంది ఎందుకంటే వాడు ఆ రీతిగా సరే మోసం అది పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే రిచ్ పీపుల్ మోసంతోని ఆ రీతికి రిచ్ అనేది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మనకు తెలుసు ఎందుకు ధనవంతులు పర్వరాజం పోలేరంటే వాడి మైండ్ అంతా ఇక్కడే ఉంటది కాబట్టి మీరు నీతిని అనే రాజ్యాన్ని వెతకమన్నాడు రాజ్యాన్ని వెతకమంటే వాడు ఈ లోకంలో వెతుకుతున్నాడు నీతి అంటే రక్షణ అనుభవం రక్షణ అనుభవాన్ని వెతుకుంటావాలా జీవితాంతం రక్షణ కొనసాగించుకుంటూ పోవాలా దాని తర్వాత పర్వరాజాకి సంబంధించిన జ్ఞానం నీకు అవసరం లేకపోతే పర్వరాజా పెట్టుకుంటుందో నాకు తెలియదు దాని ప్రభుత్వం నువ్వు కానీ వీళ్ళు ఈ లోకానికి అంటుబడి ఉంటారంట రిచ్ పీపుల్ ఎప్పుడు ఈ లోకంలోనే ఉండిపోవాలా నేను శాశ్వతంగా ఈ లోకంలో పోవాలా ఇంకా దీర్ఘకాలం జీవించాలా లాంజివిటీ పెంచుకోవాలా లైఫ్ స్పాన్ పెంచుకోవాలనేది రిచ్ పీపుల్ మైండ్ అన్నట్టు కాబట్టి రిచ్ పీపుల్ అందుకే పర్లోవరాజుల్లో పోలేసి మన ప్రభు హెచ్చరిస్తూ ఉంటాడు తర్వాత ఈ రాప్చర్ కల్ట్ బోధకులు ఏంటంటే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశరిస్తారనేసి బోధించడం వలన వాళ్ళు సమృద్ధిగా సంపాదించుకుంటా ఉంటారు నాకేం కాదు నేను ప్రభు నమ్ముకున్న నేను హోలీ స్ప్రిడ్ పొందుకునను అన్ని కృపారులు పొందుకున్నాను నేను అమాంతంగా ఎత్తపడతానులే అని నమ్ముకొని ధీమాగా ప్రాస్పరిటీ సాధిస్తా పోతారు పోతారు ఆస్తులు జమ చేసుకుంటా పోతుంటారు నేను ఎత్తపడతాను అనేసి కానీ అది కాని అది జరిగినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి అయ్యో నేను మోసపోతేనే అని అప్పుడు దుఃఖపడతా ఉంటారు అన్న విషయాన్ని మనకు ప్రభు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి చూడండి మరోసారి తండ్రి కుమార్ని ప్రేమించచ్చు తాను చేశానికి చెప్తున్నాను అన్ని బయలుపరుస్తాడు మీరైనా చిమ్మది కుమారుని కూడా తెలియదు కదా ఆ గడి ఏంది ఆ సమయం ఏంది కుమారుడు తెలియదు అన్నాడు మరి ఇక్కడ ఏముంది కాబట్టి ఆ ఒక వాక్యాన్ని ధ్యానించినప్పుడు నువ్వేమవుతావు అరే అవును వేసినప్పుడు ఆయన రాక సంబంధించినది అనిపిస్తుంది లేదా కానీ ఇక్కడ ఉంది చాలా క్లియర్గా అందుకే వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలా ఆ గడియ కుమారుడు కూడా తెలియదు అంటే అట్లా ఉంటుందా నేను ఒక పాస్త చెప్తుంటే విన్న చాలా కాలం ఉంది అట ఎందుకు తెలియదు అప్పుడు ఆ క్షణము మన ప్రభు శరీరంలో ఉన్నాడు కాబట్టి మనిషిలాగా ఉన్నాడు కావడానికి తెలియదు ఇప్పుడు శరీరంలో వెళ్ళాడు కావడానికి ఇప్పుడు తెలుసు అంటున్నాడు ప్రొగ్రెసివ్ రెవల్యూషన్ ఏంటంటే అన్ని ఒకేసారి బయలుపరచలేదు దానిలో కూడా అంతే కదా అప్పుడు ఏహెచ్కేలు కూడా అంతే కానీ ఏ ప్రవర్తన చూసినా గానీ ఒకటే అధ్యాయంతో అంతా కంప్లీట్ కాలేదు ఒక అధ్యాయ తరలితో ఒక అధ్యాయం ఇంకొక ఒక దర్శనం ఎక్కడ ఉంటే ఇక దర్శనం ఇక ఎక్కడ ఉంటుంది మళ్ళీ వాపస దర్శనం ఉంటుంది అవి ముందుకు వెనకలికి ముందుకు వెనకల్పోతుంటది ప్రభు ఎప్పుడూ కూడా సీరియల్ ఆర్డర్ గా ఇవ్వలే సినిమా ఇచ్చినట్టు మన టీవీ సీరియల్ ఇవ్వలేదు అవి వెనకకి ముందుకు వెనకాల ముందుకు వెళ్ళిపోతాయి అందుకే మనం బుర్ర తీర్పు సంబంధించిన విషయాలు అనేస్తూ ముందుకు వెనకలి ముందుకు వెనకలిపోతా ఉంటాం మనం ఎందుకంటే అది ఆయన విధానం అది నువ్వు ఈ లోపపు విధానం కాదు లీనియర్ ఆర్డర్ అంటే లోకపు విధానం టైం టైం లీనియర్గా దిగుతూ ఉంటది అని ఈ వాక్యం అట్లా ఉంటుంది అన్నట్టు ముందుకు వెనకలికి ముందుకు వెనక తీసుకెళ్తా ఉంటది అన్నట్టు చేయాలనుకుంటున్నా ఇప్పుడు చూడండి అగ్గుపరచు అంటే తండ్రి చూపిస్తాడు ఇవన్నీ గొప్ప కార్యంలో కదా చూడండి ఇరవై ఆరో వచ్చిన తండ్రి ఎలాగూ అలాగే కుమారుడు ఆయన మనుషు కుమారుడు గను తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇచ్చాడండి దేశంలోకి అధికారం ఇచ్చాడు ఎవరికి తీర్పు అంగీకొచ్చండి అది పాయింట్ దీనికి ఆశ్చర్యపడకూడదు అది అది నేను మన కంక్లూజింగ్ వాక్యం అది ఒక కాలం వచ్చినది అది పాయింట్ సమాధులు అందరూ అది ఇంత చూసి ధ్యానిస్తున్నాం కేక ఎవరు ఎవర కేసు ఎట్లేసాడు కేక అక్కడ నుంచి నువ్వే ఆ కేక నువ్వు ప్రభుని ప్రభు ప్రతినిధివి లోకంలో ఆ కేక నువ్వు ఇప్పుడు మన మనుషులు సిద్ధపరచాలి కదా వాక్యం చెప్పాలంటే ఒక ఒక కాలం వస్తుంది కదా ఏందా కాలం గురించి చెప్తుండీ ఇక్కడ ఒక కాలం వచ్చి ఆ రకరకాల గుంపులు చనిపోయి సమాధి చేపడ్డ వాళ్ళ గుంపులు అవి చూడండి ఎన్ని మేలు చేసినవారు కీడు చేసిన వాడు తీర్పు తీర్పు పునరుద్ధానం బయటికి వచ్చేదారు మీరు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఒకటే పునరుద్ధానం ఉంది రెండు లేవు ఒకటే ఉంది ఆయన స్వరం విన్నప్పుడు అందరు బయటకు వస్తారు అయితే అందు నుంచి బయటకు వచ్చినాడు ఒకరు ఇటు పోతాడు అంతే తేడా అర్థం అవుతుందా ఆ సమాధులు తెరవబడి అందు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అనేది విషయం ఒకరు ఎక్కడ జీవ పునరుద్ధానం జీవ పునరుద్ధానం అంటే నిత్య జీవం అనేది అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆలో చనిపోయిన వాళ్ళు చనిపోయి సమాధి చేయబడి బయటకు వచ్చిన వాళ్ళు కాబట్టి జీవ పునరుద్ధనం అంటే పునరుద్ధానం నేను అనేది ఏంటంటే అంటర్లైన్ పాయింట్ అది లాస్ట్ డే అది జరిగేది ఇది ఆయన స్వరము లాస్ట్ డే విన్నప్పుడు ఏం జరుగుతారంటే చదిపోయిన వాళ్ళు అందరూ పునరుద్ధనం అందులో మంచి ఉన్నాడు అని చెప్తున్నాడు గుడ్ బ్యాడ్ అగ్లీ ఆల్ గ్రూప్స్ ఉంటాయన విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎవ్రీ పర్సన్ అన్నాడు కదా ప్రతి వాడు క్రమం చెప్పున వాణి ఆర్డర్ చెప్పున అని ఉంది మనం ఇక్కడ కూడా అదే ఉంది మంచివాడు చెడ్డవాడు ఇది మేలు చేసినవాడు జీవ పునరుద్ధానం కీడు చేసిన వాడు తీర్పు పునరుద్ధానం బయటికి వచ్చేదారు కాబట్టి ఇక్కడ ర్యాప్చర్ ఉందా రిజర్వేషన్ ఉందా రిజర్వేషన్ చాలా క్లియర్ ఉంది కదా ర్యాప్చర్ ఎక్కడు మనం కొట్లాడము ఖండించాం ప్రేమతో హెచ్చరిస్తాం ఎందుకంటే ఖండిస్తే వాడు రాడు దగ్గరికి నేను నేను కూడా మొదటి నుంచి కూడా నీ కళ్ళకి పొరలు ఉన్నప్పుడు వీటిని చూడలేవు ఎవరు తీయాలా నీ పొరలు నువ్వే తీసుకోవాలా షెడీ స్టడీ టు షో యువర్ సెల్ఫ్ అడు కదా ఇందాక తిమోతి రాష్ట్ర పత్రికలో యోగ్యులుగా కనపరచుకోవాలంటే ఎవరు తీయాలి నీ కనపొరల్ నువే తీసుకోవాలా నీకు ఉన్నది ఆ ఆ అజంప్షన్స్ నువ్వు తీసుకోకపోతే ఏ రీతిగా నాకు బాగా నచ్చిన వాక్యం ఒకటి మీకు నేను చూపిస్తా చూడండి ఎందుకు సేవ జీవితము లేక క్రైస్తవ జీవితము కష్టపూరితమైన జీవితం దానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది అట్లనే ఇది పాయింట్ ఏంటంటే లాజిక్ నువ్వు ఈ లోకంలో కూడా సుఖాన్ని ఆశ్రయించి ఆ లోకంలో ఎట్లా ఆశ్రయిస్తావు అవగావల పోగాలంటారు మన భాషలో చెప్పాలంటే ఈ లోకంలో సుఖాన్ని ఆశ్రయించి ఆ లోకంలో కూడా సుఖాన్ని ఆశ్రయిస్తా అంటు బాగుందా ఇది టెంపరీ కాలం లోకం ఎందులో శ్రమలు అనుభవిస్తాం టెంపరీ షార్ట్ టైం శ్రమలు కానీ శాశ్వతమైన ఆనందం అక్కడ ఆ శాశ్వతమైన ఆనందం కొరకు ఈ టెంపరీ శ్రమలు ఎంతో గొప్ప భాగ్యం అంటాడు పౌలు మనం చూసాం దానికి సంబంధించిన వాక్యం అందుకే మన ప్రవ్య చెప్పాడు చూడండి లోక సంవర్త పదమూడవ అధ్యాయము వచనం ఆయన వారిని చూసి చూడండి ఎక్కడ బామ్మ ఇరుకు ద్వారమున ప్రవేశ ప్రవేశింపకా ప్రవేశింప ఇరుకు ఇరుకు ద్వారా మున ప్రవేశింప పోరాడాలా పోరాడాలా మీ విషయం చెప్పాలనా వెనకడికి మీరు ఆ సినిమా థియేటర్ లో టికెట్ కొరకు దుంకెటోళ్ళ లైన్ లో టికెట్ కొరకు ఇరికిరికి ఇరికిరికి పోయి నేను బోలే నేను చెప్తున్నా బట్ నీ గురించి నేను చెప్తున్నా మీరు పోయిన నేను ఎప్పుడు బోలే ఆ టికెట్ దొరికేంత వరకు వాణితాల మీదకి వెళ్ళి దుంకడము ఆ పోల్స్ పట్టుకొని ఎక్కడము ఈ గొడవలు ఎక్కి దిగడం చేసి రావన్నీ చేయకపోతే దొరకకపోతే అప్పుడు ఏం చేస్తారు బయట బ్లాక్ లాంతున్నా ట్రై చేస్తారు ఏదో ఒక ట్రై చేసేది పోతారా లేదా సీమడానికి మన అటువంటి ఆశ ఇక్కడ ఇట్లేదు దేవుని వాక్యం పట్ల ఆయన కొరకు జీవించాలా అనేది ఇక్కడ ఏమని తెలుసా ఇరుకు మార్గం ప్రవేశింప ఏమని చేయమంటున్నాడు పోరాడమంటున్నాడు పదం అవుతుందా తిరుగు మార్గంలో ప్రవేశించ పోరాడాలంటాం మనం అక్కడ స్ట్రైవ్ అని ఉంది కదా నేను ఇంగ్లీష్ లో ఏముందో మళ్ళీ ఇంగ్లీష్ లో మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎంటర్ త్రూ ది నేరో అంతేనా నేనే చూస్తే చదవచ్చు కదా మీకు ఎందుకు కడుగుతున్నాను నేనే ఇక్కడ బైబుల్ చూస్తే చదివే చదవచ్చు కదా ఇంగ్లీష్ లో మీరు చవిత్యం ఏమైంది అంటే మీకు రిలేట్ అయిపోతారు మీరు వాక్యం అది అక్కడ ఉంది పదం స్ట్రైవ్ స్ట్రైవ్ అంటే కొట్లాడడం కొట్లాడడం రెస్లింగ్ అంటారు ఇంగ్లీష్ లో కుస్తీపడడం కుస్తి పడడం కాబట్టి స్ట్రైవ్ అంటే అది ఆ ఇరుకు మార్గంలో పోవడానికి మనము కుస్తి పడాలంట స్ట్రగుల్ స్ట్రైవ్ రెస్లింగ్ అని ఉంది అక్కడ వాక్యం కానీ ఈరోజు చర్చెస్ ఈ స్ట్రగ్లింగ్లో లేవు ఇంకా దేని కొరకు స్ట్రగ్లింగ్ ఇంకా దేని కొరకు స్ట్రగ్లింగ్ వాళ్ళ ప్రాపర్టీస్ గురించి పాలిటిక్స్ గురించి పొజిషన్స్ గురించి పవర్ గురించి వాటి కొరకు స్ట్రైవ్ అవుతున్నాయి కానీ ఇరుకు మార్గంలో పోవడానికి స్ట్రై కావట్లేదు అంటే ఈ లోకంలో ఏదో సంపాదించ స్ట్రై అవుతున్నాయి కానీ పర్వరాజ్యం పోవడానికి స్ట్రగల్ కావట్లేదు అన్న విషయాన్ని ఇక్కడ గొరవ మనకు జ్ఞాపకం చేస్తాడు ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పండి ఎందుకు అవి ఇరుకు మార్గంలో పోవడానికి ప్రయాసపడతలేవు ఇందాక చూసినాం తెలుసు రెండో పత్రికలో వాళ్ళు చిక్కబడ్డారు ఆల్రెడీ వాళ్ళు చిక్కబడ్డారు అందులో ఆ విధానంలో చిక్కబడ్డారు కాబట్టి కంఫర్టబుల్ లైఫ్ అలవాటు పడ్డారు ఏషావు జీవితం అంటాం మీలో ఎవరైనా ఏషావుల చూసుకోండి అనందుకు హెచ్చరికలాగా కాబట్టి మనం ఏం చేయాలా అన్ని చర్చెస్ అట్లనే ఉంటే మనం ఆ రీతిగా ప్రకటించినప్పుడే మనం వెలగొట్టిరు కదా పర్లవరాజుని దీంతో పోల్చాలా మన ప్రభువే అన్నాడు పర్లవరాజం ఎట్లుంది తీరొచ్చు ఒక స్త్రీని తాను తీసుకున్న మూడు కొంచెంల పిండిలో అంతకుముందు దాచిపెట్టిన పిండిని కలిపిన పిండితో పోలి మూడు కుంచెముల పిండి మంచిదే అంటే మూడు కొంచెం అంటే మూడు కొలతలు మూడు గుంపులు అవి చర్చి మంచి స్టార్టింగ్ లో కానీ అంతకుముందు దాని దగ్గర అంటే పులుపట్టే పాపం ఆ పాపం ఈ మంచి పిండిలో కలిపిస్తే మొత్తం ముద్దంతా పులిసిపోయిందని మన ప్రభు చెప్పిండు ఒక ప్రజరు ఇది సరిగా అర్థం చేసుకోక పోయి చెప్పేస్తే తనెలా కొట్టిరు చర్చి కొట్టిారు కాబట్టి మనం సిద్ధపడాలి ఎట్లా చెప్పాలి వాక్యం అనేది ఏం బా చర్చి మొత్తం పులిసిపోయిందా అనేసి కొట్టి పాస్తారని అర్థం అవుతుందా చర్చి పులిసిపోయిందా అని కొట్టిండు భయంకరంగా అరే ప్రభే చెప్తున్నాడు ప్రవే అంటున్నాడు పర్వ రాజ్యం ఈరోజు మొత్తం పులిపోయిపోయింది అనేసి ఎన్ టైమ్ చర్చ్ మొత్తం పులిసిపోయింది అనేసి ఎక్కడ నుంచి చూడండి లూకసారుతా కదా పోల్చుముజ మొత్తము పలోరాజం అట్లా అట్లా పోల్చింది దేవుడి రోజు కేసులో నోటి ద్వారా వచ్చింది అది పలోరాజం మొత్తం పులిసిపోయింది అని పలోరాజం ఎట్లా కులిసిపోతుంది రాజు పర్లోవరాజం ఎట్లా పులిసిపోతే అక్కడ అంత దేవుడు పరిశుద్ధత ఉంటాయి కదా ఆయన దృష్టిలో పర్లో రజం ఏంటంటే పర్వ రజం ఎక్కలేదు మీ మధ్యలో ఉందన్నాడు పర్వరోజం ఎక్కలేదు మీ హృదయంలో ఉందన్నాడు కాబట్టి అందరు పైన వెతుకున్నారు ఎప్పుడు దిగు వస్తా పల్లవరాజం అని పల్లవరాజం మీ మధ్యలో ఉంది పర్లోవరాజం ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వీలు పర్లోకరాజ్యం ఎప్పుడు వచ్చును అని ప్రశ్నిస్తే పర్లోపరాజు ఇక్కడ అక్కడ ఉందని చెప్ప వీలు పడదు ఎందుకంటే పర్లోరాజం మీ మధ్యలోనే ఉంది ఏశ్వరం కాబట్టి మీ మధ్యలో ఏ రీతి ఉంది అది మొత్తం పులిసిపోయిందని చెప్తున్నాడు కదా అందుకే చూడండి ఇంకా నేను క్లోజ్ చేసిన వాక్యము యోహన్ సువార్థ ఆరో అధ్యాయంలో మన ప్రభు మాట్లాడుతున్నాడు యోహన్ సువార్థ ఆరో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చినం ప్రార్థన ఇది ఏశ్వ చేసిన ప్రార్థన ఏం చూడండి ఆయన నాకు నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమేమి పోగొట్టుకోలేదు ప్రభు నాకు ఏమనుగ్రహించుకోవో దాంట్లో నేను ఏది పోగొట్టుకోలేదు అట్ అయితే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు శిష్యు గురించి మాట్లాడుతున్నాడు చూడండి చూడండి ఎప్పుడు లేపుతా అంటున్నాడు చాలా క్లియర్ ఉంది కదా ఇప్పుడు అంత్య దినం దానికి ముందు కాదు అని చెప్తున్నాడు అంత్య దినంనా వారిని అందరినీ నేను లేపుతాడు బయటికి అంటే అది రిజర్వేషన్ సంబంధించింది కదా అది సంఘం ఎంత పడింది అంటుందా సంఘం ఎంత పడడం ఏంటంటే శ్రమలకు ముందే సంఘం ఎంత పడుతుంది వాళ్ళు ఎంత పడినాక శ్రమలు స్టార్ట్ అవుతాయి అనేది బోధ అది ర్యాప్చర్ బోధ కానీ ఇక్కడ ఏమంటుండంటే ఎప్పుడు చెప్తా అంటాడు వాళ్ళని అంత్య దినమున అంటే అంతకు ముందు పోడు అని చెప్తున్నాడు ప్రభు అంత్య దినమున కాడ ఆశ్చర్యకరంగా ఉంటది కదా చూడండి అదే అధ్యాయము అరవై ఆరో వచ్చినాం చూస్తారు మీరు ఆరు వందల అరవై ఆరు లాగా యోహన్ సువార్త ఆరవ అధ్యాయము అరవై ఆరవ వచ్చిన అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ చూడండి ఆరు అంటే అదే అర్థం అర్థమైతుంది ఇప్పుడు మీకు అది ఆత్మీయమైన విధానం ఎవడు విడిచిపెట్టిపోతాడు ఆరు ముద్ర కదా మృగం యొక్క సంఖ్య అని మనం బైల్ చేస్తాం ప్రభు అని చూపించండి అది ముద్ర లేదు తలక మీద కొట్టేది లేదు చేతుల మీద లేదు అది ఉంటేనే రేషన్ అది ఉంటేనే ఇస్తారు అది అంటే ఇస్తారనే బోధది రాప్చర్ బోధకు అట్లా చెప్తారు అవి కానీ అట్లా సంబంధించిన కాదే కాదని చెప్పింది ఎందుకంటే ఆరు అనేది సంఖ్య మనిషి మనిషిని సృష్టించిన దినం కాబట్టి నువ్వు ఇంకా మనిషిలాగానే శరీరకంగానే ఉంటే నువ్వు ఆయన నిధికి పోవు అనేది హెచ్చరించగల నంబర్ అది ఆరు అంటే కూడా అది యాక్చువల్గా అయితే ఇంగ్లీష్ లో చదివితే అట్లా అట్లా కూడా లేదు ఇంగ్లీష్ లో అంటే ఆరు వందలు ఒకటి దాని తర్వాత అరవై ఆరు ఇంకొక లెక్క రెండు లెక్కలు ఉంటాయి అక్కడ మీరు ఇంగ్లీష్ బైబుల్ చదువుతాయి అది అర్థం కాక చాలా మంది సిక్స్ అని ప్రకటిస్తూ ఉంటారు కానీ అక్కడ లేదు అట్లేదు బైబుల్ మనం ఎన్నిసార్లు నేను క్రాస్ చెక్ చేసుకున్నా ఒకటేమో సిక్స్ అండ్ సిక్స్టీ సిక్స్ హండ్రెడ్ ఆశ్చిపెట్టి ఉంటారు చాలా క్లియర్గా ఉంది అంటే సిక్స్ ఒకటి మీరే సిక్స్టీ సిక్స్ ఇంకొక లెక్క రెండు లెక్కలు అక్కడ సరే మనకైతే చూపించింది దేవుడు ఆరు అనేది మానవుని సంఖ్య కాబట్టి మూడు రకాల మతపరమైన గుంపులు అవి ఆరు ఆరు ఆరు అనేది మూడు క్రైస్తవ గుంపులు ఒకటి సర్పంలు ఒకటి తేళ్లు ఒకటి గొప్పనం అవి మూడు గుంపులు అన్నట్టు కాబట్టి ఆ మూడు గుంపులు ఈ లోకానికి సంబంధించినవి అనేది మనం అర్థం చేసుకున్నాం అక్కడ ప్రభు మనం చూపించింది ఆ విషయాలు కానీ ఇక్కడ ఆ ఆరు వందల అనేది కోసం మనం ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటున్నాం వాళ్ళందరు ఎవరు అంటే ఎవడు పోడు ఎవరు పర్లోకరం పోలీడీ చెప్తున్నాడు ఇక్కడ ఈరోసారి ఎప్పటి నుండి ఎప్పుడైతే ప్రకటించబడిందో అప్పటి నుండి ఎవరులో ఆయన నమ్ముకున్న వాళ్ళు ఆయన వెవలిసిన వాళ్ళు కదా సేవకులు దేవుని బిడ్డలు రక్షింపబడ్డవారు ఆయన శిష్యులలోనే వెనకారు చాలా కష్టం ఎందుకంటే రిచ్ పీపుల్ వెనక తీస్తారు నీకు ఫుల్ ఆస్తి ఉంటే వెనక తీస్తావు ఇది అంత అమ్మేస్తాన్ని వెంబడించట్టేటువంటి పరిస్థితి అన్నాడు కూడా ప్రభుత్వ దని కొన్ని బట్టి ఎవరిస్తుని పట్టుకొని నీకు ఒకటి నీకు బాగుంది కానీ ఒకటి కొద్దిగా ఉంది అంత అమ్మేస్తాను వెంపడించట్టే వాడు ఏమైంది దుఃఖంతో వెనక వెళ్ళిపోయినాయి శిష్యులు చాలా మంది అంటే చివరి కాలంలో సేవ జీవితంలో ఉన్న వాళ్ళు క్రైస్తవులు అట్లా తయారైతారు అన్నాడు కాబట్టి వాళ్ళు పోలేరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు పోలేరు విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఒక వచనం చూసి మనం ముగించుకున్నాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పద వచ్చినాం ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ మీరు చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం అంటే ఏడు సంఘాలకు సంబంధించిన బోధ కదా కాబట్టి వాళ్ళ ఒక సంఘం గురించి మాట్లాడుతున్నటువంటి పద నీవు అది పాయింట్ నా ఓర్పు విషమైన వాక్యము గైకొంటివి ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకోనాల మీరు భరించాలి ఇది ఇది కష్టతరంగా ఉంటది వాక్యం ఎందుకంటే మనం చెప్పే వాక్యం కష్టతరంగా ఉంటుంది ఎందుకంటే ఇది యాంటీ ప్రాస్పెరిటీ బోధ మనం చెప్పేది ఎంటైర్ చర్చి సిస్టమ్ ఈ రోజు ప్రాస్పరిటీ బోధకు అలవాటు పడింది ఐశ్వర్యానికి సంబంధించిన బోధ అది మనం యాంటీ ప్రాస్పెరిటీ బోధ గురించి మనం ప్రకటిస్తున్నాం ఎందుకంటే మన ప్రభు చెప్పాడు ఈ ధనాన్ని ఆర్చించకుండా అన్నాడు చెప్తావా చెప్పండి ఈ లోకంలో దేని ఆశ్రించకన్నాడు నువ్వు దానికి ఉల్టా చెప్తున్నావా లేదా దేవుడిని సమృద్ధిగా ఆశ్రయించిన గాక నీకు అది ఇస్తాడు నీకు ఇది ఇస్తాడు కార్లు అంటే ఇవన్నీ నేను ఏం చేస్తాయి ఇవి ట్రాప్ స్నేర్ అంటాం ఇందాక చూసినాం కదా స్నేర్ ఇవన్నీ ఇక్కడ చిక్ చిక్క వేసి పెడతాయి నేను వాళ్ళలాగా బట్టేసి పెడతాది లోకంలో నువ్వు అప్పుడు పర్లోకరాజి సిద్ధపడవన్నట్టు ఒకటి వాటి నుంచి నువ్వు త్వరగా బయటకు రావాలి త్వరగా బయటకు రావాలంటే ఏం చేయాలి చెప్పండి స్టడీ టు షో దెల్ఫ్ అప్రూవ్డ్ ఇందాక చూసినాం మనం కాబట్టి మన ప్రభు ఈ విషయాన్ని గ్యాప్ చేస్తాడు ఇది సీక్రెట్ కాదు సంఘం ఎత్తబడటో సీక్రెటే అని చెప్తారు బోధకులు ఎవ్వరు గుర్తెరిగిన సమయంలో జలపల్లి మంచి వాళ్ళందరినీ కొనిపోయిన చెప్తాయి వీళ్ళేమంటే ఆయన దొంగవల్లే వస్తాడు ఎవరు గుర్తించారు పడక మీద ఇద్దరు పడుకున్నట్టారు ఒకరు మాయమైపోతారు ఒకరు ఉండిపోతారు సీక్రెట్ గా ఆయన తీసుకొని పోతానన్నాడు కానీ మన ప్రభు చెప్పండి నేను సీక్రెట్ గా రాట్లేను నేను ఓపెన్ గా వస్తున్నాను అన్నాడు చూడండి మత్స్యస్ వారి తిరునాధ్యాయం సీక్రెట్ లేదు అక్కడ చూడండి ఇరవై నాలుగు అధ్యాయం చదవాల మీరు మనుషుకుమార్ వచ్చిన ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు చూడండి ఇరవై నాలుగు ఇరవై మూడు ఆ కాల ముందు ఎవడైనను ఇదిగో క్రీస్ అక్కడ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పినలా నమ్మకుడి ఇది సీక్రెట్ కాదని చెప్తున్నాడు నమ్మకుడి అది సీక్రెట్ కాదు ఎందుకు నమ్మొద్దు అబద్ధపు క్రిసులలో అబద్ధ పర్వతం వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సాహితము మోసపార చుట్టకాయ గొప్ప సూచక్రియలను చూపిస్తారు అందుకే వీళ్ళు అంటారు నేను ఎవరూ ప్రవర్తించలేదా అద్భుతాలు చేయలేదా ఈ గుంపు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మనం మోసపోయిన గుంపు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇది సీక్రెట్ కాదు ఆయన ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అంటే నమ్మక నమ్మద్దు అది సీక్రెట్ చేంబర్స్ కావు ఆయన బాహటంగా వస్తాడు అన్న విషయాన్ని ఆ వాక్యం హెచ్చరిస్తుంది ఇది ఎప్పుడు జరుగుతాయి బ్రదర్ ఇది మన రవి బ్రదర్ ఎక్కువ రెగ్యులర్గా చెప్పే వాక్యం ఏం చెప్పండి పేతురాశ్ర రెండో పత్రిక మొదటి అధ్యాయము పదో వచనంలో చెప్తుంటాడు ఏం చెప్పండి మొదటి అధ్యాయం రెండో పత్రిక పేతురాశ్ర రెండో పత్రిక మొదటి అధ్యాయము పదో వచనంలో చెప్తుంటాడు ఇది చాలా కష్టం కానీ మనం స్ట్రగుల్ కావాల స్ట్రైవ్ అన్నాడు కదా స్ట్రైవ్ ఎందువలనా అందువల్ల సహోదరీను చేసుకుంటాడాలా మరీ జాగ్రత్త పడాలా మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవడం కొరకు మరీ జాగ్రత్త పడాలా ఎని టైమ్ లో చాలా భయంకర వాడు ఎంతో సున్నాసంగా మోసం చేస్తాడు దేవుని బిల్లలు వన్ థింగ్స్ మోసం చేయడం చాలా మోసం మంది నీ నామను ప్రవచించలేదా అనేది ఎంత పెద్ద గుంపు తెలుసా మీకు నీ నామంలో దయము వెళ్ళగొట్లేదా నీ నామలో రోగులు స్వస్థపరచలేదా అనేది పెద్ద గుంపులు మొత్తం మోసపోయిన కదా సర్పంలో తేళ్ళు మీర గొప్ప ఎందుకు సర్పంలో తెలియని వెంబడిస్తాయి సూచక్రియలు చేస్తారు వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళ హృదయం అంతా ఎక్కడుంది ధనం మీద ఉంది గొప్ప గొప్ప సేవకుల జీవిత విధానాలు ఎట్లాంటివి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆ యొక్క తలాంతులని ధన వ్యామోహంతో వాడుకుంటున్నారు ధన ఆర్జించడానికి కొరకు వాడుకుంటున్నారు అందుకు మీరు నాకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలి మీ పిలుపును మీ ఏర్పాటుని చూడండి ఆయన ఫస్ట్ మిమ్మల్ని పిలిచిండు రక్షపబడ్డాక మీరు ఏర్పరచబడ్డవారు రక్షణ పొందకపోతే ఏర్పరచ ఏర్పాటు లేదు ఆయన పిలిచిండు నువ్వు స్పందించినావు రక్షణ పొందినవు ఏర్పరచబడినావు అంతే కాబట్టి మీ పిలుపును మీ ఏర్పాటుని మీరు నిశ్చయం చేసుకోవాలి లైఫ్లాంగ్ అంతవరకు సహించి ఎక్కడ పోతాడు ఎక్కడ పోతాడు కలో పోతాడు రక్షపబడతాడు అంత వరకు అది క్రైస్తవ జీవితం ఇరుకు మార్గం మనం ఎన్నుకునేది విశాల మార్గం కానే కాదు చాలా కష్టం నిద్రాహారాలు మాని శ్రమల గుండా మనం పోతూ ఉంటాము అవన్నీ భరిస్తూ ఎందుకంటే ఇది గొప్ప భాగ్యం అంటాడు పౌరు ఇంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏం లేదు ఐశ్వర్యం సంపాదించడం గొప్ప భాగ్యం కానే కాదు ఇరుకు మార్గంలో ప్రవహించడం గొప్ప భాగ్యం అంటాడు ఈ ఈ పరిచర్య కొరకు దెబ్బ తినడం గొప్ప భాగ్యం ఈ పరిచయ కొరకు తనలినడం గొప్ప భాగ్యం ఈ పరిచర్య కొరకు మరణించడం గొప్ప భాగ్యం వెదర్ వి డై ఇట్స్ ప్రాఫిట్ కదా వెదర్ వి లివ్ వివ్ అంటు ద లాట్ చావై చావైతే మేలు కాబట్టి అది గొప్ప భాగ్యం కాబట్టి మనం దాని కొరకు సిద్ధపడుతున్నామా బ్రదర్ ఈ లోకంలో ఏమో జరిగిపోతుంది ఈ దేశంలో ఏమో జరిగిపోతుంది నార్త్ ఇండియా అంతా స్వీప్ అవుతుంది బ్రదర్ ఈయన భయపెడతా ఉంటారు మనుషులు మనం భయపడము భయపడం మనం మనకు తెలిసిన విషయం ఏంటంటే గొప్ప జనం అవుతారు ఎవ్రీ సింగిల్ క్రిస్టియన్ హతాక్షి మనం ప్రవేశం చూసినాం అందరు హత అవుతారు అది ఎన్ టైంలో ఎక్కడో చూపించింది ఒకసారి మన ప్రభుత్వం నోటి ధర చెప్పింది అందరు చనిపోతారు అనేసి బలిపిటూపు క్రింది ఆత్మలు పదవ వచనంలో పదవ వచనంలో ఆరో అధ్యాయ పదవ వచనంలో ఆల్రెడీ ప్రభు కొరకు చనిపోయిన వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నారో చూడండి వారు నాద సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చక ఉంటావు మా రక్తం నిమిత్తం తీర్పు ఎవరికి తీర్పు భూనివాసులు మమ్మల్ని చంపినారు ఈ లోకస్తులు మమ్మల్ని చంపెండ్రు మా రక్తం నిమిత్తం ఎందాక వాళ్ళకి తీర్పు తీర్చకుంటా అని వాళ్ళు ప్రార్థన చేస్తే ఈశ్వరం మాట్లాడుతుంది వినండి అది చాలా ఇంపార్టెంట్ ప్రతిదన చేకయుని కేకలు వేస్తున్నారు మేము అనవసరంగా మేము మేము జాగ్రత్తగా యథార్థంగా జీవించినా వాళ్ళు మా మీద పడి మమ్మల్ని చంపినారు ఎందాకను వాళ్ళకి తీర్పు తీర్చుకుంటావు ప్రభు అని వీళ్ళు ప్రార్థన చేస్తే ఏ మాట్లాడుతున్నాడు చూడండి తెల్లని వస్త్రములు వారిలోకి ప్రతి వారికి మరియు వారి వలనే ఆ అది మరియు వారి వలనే చంపబడబో వారి వారి సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క పూర్తి కావాలా లెక్క పూర్తి కావాలా ఎవ్రీ క్వశ్చన్ బిల్డ్ అయ్యి అది ఇంకా కొంతకాలమే కొంచెం కాలమే ఇంకా కొంచెం కాలం ఆగండి ఇంకా కొంతకాలం ఆగండి మీరు చనిపోయినారు కరెక్టే ఈ లోకం మిమ్మల్ని చనిపింది మీ సహదాసుల సంఖ్య సంపూర్తి కావాలా అందరు పోవాలా కొంచెం కష్టమే చెప్పడం క్రిస్ అందరూ చనిపోతారంటే కష్టమే కదా అందరూ చంపబడతారంటే ఇది ఏం బ్రదరంటే అవును మళ్ళీ ఏం చెప్తుంది కాదు ఇది ప్రభు చెప్తాడు కిషులు చెప్తుంది కాదు ఏసులో నోట్ దాని నుంచి వచ్చిన వాక్యం ఇది ప్రతి దేవుని బిడ హత సాక్షి అవుతాడు ఇది ఎప్పుడు జరుగుతుంది చెప్పండి అందుకే నేను మీకు చూపించిన ప్రాణ బ్రంథము ముందుకు వెనకలికి ముందుకు వెనకాలి తీసుకెళ్తాడు సీరియల్ గా పోయేది కాదు ఈ లోక పుస్తకాలు కావు అవి ఒక్కొక్క దశలో ఒక్కొక్క దర్శనం ఇచ్చిన ఆ రీతిగా రాసుకుంటూ పోయిండు కాబట్టి గొప్ప జనం అందరూ ఈ ప్రవచనం ప్రకారంగా దాని అట్లా చూడలేని స్థితిలో ఉంది క్రైస్తవ జీవితం వారు ఎందుకంటే నేను ఎట్లా ఎత్తపడతాను కదా ఇవన్నీ అవసరం లేదంటున్నారు అందుకు వాళ్ళు వాళ్ళు అయిపోయి ఈ వాక్యాలు చూడలేని స్థితిలో ఉన్నారు ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటున్నారు సత్యాన్ని పక్క పెట్టేసినారు వాళ్ళు ట్రాప్ అయిపోయినారు చిక్కబడ్డారు వాళ్ళలో వారి కేవలం వారి సొంత శోధన చేత వాళ్ళు చిక్కబడ్డారు వారి వా జీవిత విధానాలు వాళ్ళని చిక్కపర్చలే కాబట్టి అందులో నుంచి వాళ్ళు బయటికి రారు మన ప్రార్థన మట్టుకు చెయ్యాలా వారికి ఓర్పుతో వీటిని చూపించాలి ఎందుకంటే ఇదంతా ప్రేమ సిద్ధాంతం కదా ఓర్పుతో వీటిని మనం ప్రకటిస్తాం వాళ్ళని సిద్ధపరుస్తాం ఇప్పుడు మీరు ఎట్లా వచ్చారు మనకు ఒకప్పుడు మూడు నాలుగు వందల మంది ఉండే మనం వాక్యం చెప్తే మూడు నాలుగు మంది విన్నట్టు అందులోంచి మీరే వచ్చి బయటికి వాళ్ళు వాళ్ళు ఎందుకు అక్కడ నేను మీకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాను వైఎంసీలో బైబుల్ స్టడీ ఆరంభించడానికి నేను కారకుని కాదే కాదు మీలో ఎవరు కూడా కాదు మీలో ఎవరు కూడా కాదు ఒక బ్రదరు ఆ గుంపులో ఉన్నవాడు ఈ స్టార్ట్ చేయించి ఆయన మళ్ళీ వాపసు వెళ్ళిపోయినాడికి అభ్యంతర పడి అర్థం అవుతుందా అభ్యంతర పడి మళ్ళా అక్కడికే వాపసు వెళ్ళిపోయాడు ఇప్పుడు అన్న ఒకసారి ఫోన్ చేస్తాడు ఇష్టమే అన్న కానీ నేను రాలేకపోతున్నాను అభ్యంతరం నాకు ఇక్కడ రావడం చాలా ఇష్టం అన్న కానీ ఇక్కడికి వస్తే నాకు ముద్ర అభ్యంతరం మళ్ళా అక్కడ రానియరావు రానియరావు అనుమానం అభ్యంతరం కాబట్టి అటువంటి వాడు ఎట్లా ప్రభు కొరకు చెప్పండి అంతా సమర్థించుకొని జీవిస్తున్నారు బబ్బులో మనం అట్టగనికే బయటకొచ్చినాం బబులును వెలిగిలి నుంచి బయటకు వచ్చినాం అందుకు ఇవి చూపిస్తున్నాడు మన తేటగా ప్రతి క్రైస్తవుడు అర్థసాక్షి కావాల్సిందే యేసు ప్రభుత్వ నూటి ధర చెప్పాడు నీ సహోదరుల సంఖ్య నీ సహదాసుల సంఖ్య సంపూర్తి అగు వరకు కొంతకాలం ఆగండి ఆ కొంతకాలం అయిపోయింది చాలా దగ్గరకు వచ్చింది లేకపోతే వాక్యం మనకు అర్థం కాకపోయాడు కాలం దగ్గరకి రాకపోతే అర్థం కాకపోయాడు మనకి బట్ ఇంకా కొంచెం కాలంలో నేను కళ్ళ ముందు పోతామంటే ఎటువంటిది మీ పరిస్థితి చెప్పచ్చు నీ కళ్ళ ముందు మీ కుటుంబీకులు మీ బంధువులు మిత్రులు అందరు మాయమైపోతుంటే భయంకరంగా ఉంటుంది కదా పరిస్థితి కాబట్టి అటువంటి దశల్లో నిన్ను సేవకుంగా తయారు చేసింది దేవుడు వాళ్ళకి ఎట్లా నువ్వు సిద్ధపరస్తా చెప్పండి ఇది అల్టిమేట్ పర్పస్ మన మినిస్ట్రీ పర్పస్ ఏంటంటే వాళ్ళందరికి మీరు చూపించి వాళ్ళని సిద్ధపరచాలా నేను దేనికి సిద్ధపరచాలా చెప్పండి మీరే గొప్పపరచాలి మరణానికి సిద్ధపరచాలి అది పాయింట్ నేను చెప్పాడు మనం అందరూ మనుషులని మరణం సిద్ధపరుస్తున్నామంటే వాడు వస్తాడు ఇక్కడికి ఇది సేవా జీవితం అరే మనం అందరం చొరగా చనిపోబోతున్నాం రెడీగా క్షణమే జస్ట్ ఇట్లా కట్టు కాగనే బ్లేడ్ జస్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో బ్లేడ్ అంతా బయటకెళ్ళిపోతుంది చాలా ప్రెషర్ అవుతాయి టక్ వెళ్ళిపోతుంది ప్రాణం కొంచెం సేపు నొప్పి అట్ట చెప్తూ అది వింటడాకమైన బోస్తుంది ఇక్కడ రాకపోవడమే మంచిది అంటరా ఇది కష్టతరమైంది కదా మనం రెడీ కావాలి కదా మనకు రెడీ కావాలి కదా ఎనీ టైం రెడీ చెప్పగలవా నేను చెప్తాడు నేను రిపీడ్ గా చెప్తాను నేను రెడీ ఎనీ టైం చాలా ఎదుర్కొన్నాను హోటల్కి వచ్చినారు తనకి వచ్చిండ్రు అన్ని జరిగింది నాకు నా ఎక్స్పీరియన్సెస్ సేవలో అన్నిటికీ రెడీ నేను మన వాడు ఎందుకు నన్ను నా మీద చేయకుండా నా పక్కన మీరు చేసిపోయారు నన్ను కట్టకుండా విరమలను కట్టిపోయారు మన నా మీద ఇంకా నెక్స్ట్ నా మీద పడాలా లేదా మళ్ళీ ఎందు పడలేదంటే కొంతకాలం ఆదు తర్వాత నీదే పడుతుంది నేను మంచి బాగా ఫిట్నెస్ తయారు చేసుకుని కొట్టండి నాన్న రెడీ కావాలన్నా రెడీ కావాలా లేదా కొట్టండి ఎనీ టైమ్ ఐమ్ రెడీ అని ఆత్మలో మనం సిద్ధపడాల బ్రతుకుట క్రిస్తే చావైతే మేలని ఆ అనుభవం ఎదుర్కొచ్చినప్పుడు నీకు తెలుస్తుంది నిజంగా దాని అర్థం మనం ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు మనకి ఏం కాదు అర్థమవుతుంది ఎందుకు శ్రేవలకు పోలీసులు అంటే దాని కొరకు సిద్ధపడుతున్నాడు కానీ మీరు చావరట్లా నేను చెప్తున్నా మీరు దొరకరు వాళ్ళకి ఎందుకంటే మీ దానికి సంబంధించిన ప్రవేశాన్ని నేను చూపించిన మిమ్మల్ని ఎవడు చంపలేడు ఎవరు మిమ్మల్ని కొట్టలేడు ఎందుకంటే మీరు ఆల్రెడీ చనిపెడవాలి గొప్ప జనాన్ని సిద్ధపరచడానికి కొరకు మీకు అనుగరించబడదు సేవ సైతాన్ని మీ ఎంట పడుతున్నాడు కానీ మీకు మీరు దొరకరు వానికి ఎందుకు మీకు రెక్కలు ఇచ్చింది దేవుడు ప్రకణం క్రిందలో ఎగిరిపోవడానికి కొరకు మీకు రెక్కలు ఇచ్చింది దేవుడు ఏలియన్ ఎట్లా కాచి కాపాడిండో అట్లా మిమ్మల్ని కాచి కాపాడతారు దేవుడు కాబట్టి మీరేం భయపడకండి ధైర్యంగా చెప్పండి పోయి ప్రేమతో చెప్పండి ద్వేషాత్మ ఉండద్దు మనలో అసహ్యం ఉండదు ప్రేమతో ఈ సువార్త ప్రకటించండి గొప్ప అందరూ సిద్ధపడతారు మనం ఎట్లా బయటకు వచ్చినామో వాళ్ళు కూడా బయటకు వస్తారు మన ప్రభుని హృదయపూర్వకంగా వెంబడిస్తారు కాబట్టి ఎటువంటి చిక్కబడ్డమో చూసుకోండి అన్నింటి నుంచి బయటకు రావాలి మీరు నీ స్నేహర్స్ స్నేహర్ అంటారు కదా ఇంగ్లీష్ లో అంటే వాళ్ళ ఎటువంటి వలని నీ విధంగా చూసుకోండి ప్రతి వలని తెంపుకొని బయటికి రండి నీకు ఎటువంటి వలన నీకు తెలుసు నువ్వు రాత్రి ఇప్పుడు ప్రార్థన చేసుకో ప్రభు నా జీవితంలో ఎటువంటి వలను నేను చూపించే ఎటువంటి వలన ఉంది నాకు చూపించు వాటిని నేను తెంచుకొని బయటకు రావాలా ఆయన ఖచ్చితంగా చూపిస్తాండి కొనవరం అదే చూపిస్తాను నీకేమి చిక్ నువ్వు ఎక్కడెక్కడ చిక్కబడ్డావో అవన్నీ నేను నీకు చెప్తా ఉంటాడు ఒక పేపర్ మీద రాసుకో ఈరోజు ప్రార్థన చేస్తే ఆయన ఫస్ట్ చెప్తారు ఇది నువ్వు చికబడ్డావు మళ్ళీ రేపు ప్రార్థన చేస్తే ఇంకొకటి చూపిస్తాడు లిస్ట్ ఆ లిస్ట్ పెరుగుతూ ఉంటుంది పెరిగినాక ఒకటి ఒకటి ఒకటి ఒకటి కొట్టేసుకుంటా రావాల జీవితంలో అప్పుడే నీ సేవ అప్పుడే నువ్వు తయారవుతావు లేకపోతే ఇంటెలెక్చువల్ సేవకులు మీరు అంటే ఇంటెక్చువల్గా నేర్చుకొని ఇంటర్నెట్ల నుంచి గూగుళ్ళ నుంచి అవి డౌన్లోడ్ చేసుకొని నేర్చుకొని పోయి చెప్తారు అది పనికిరాని గోదా అర్థమవుతుంది మీకు ఆ పరిశుధాత్మ నడిపింపు అవసరం ఆయననే వీటిని బయలుపరతాడు తండ్రి ఎట్లా బయలుపరిచిన కుమారుడికి మనకు కూడా అటనే బయలుపరచాడు దాకా చూసిన వాక్యం ఇవి నాకు ఎట్లా బయలుపరచండు నా స్పెషాలిటీ గానే కాదు అలా ఏముంది గొప్పతనం ఏం లేదు ఎట్లా బయలుపరచు మీ కూడా అటనే బయలుపరచాడు దాని కొరకు మీరు నెక్స్ట్ లెవెల్ సేవ దేవుడు మిమ్మల్ని సిద్ధపర్చడం ప్రభు రెండు మూడు వారాల నుంచి చూపిస్తుంది మనకి కాబట్టి మీ సేవ విశేషపూరితమైన సేవ కాబోతుంది దాని కొరకు సిద్ధపడండి అందులో దెబ్బలు తినడం కూడా రెడీ అంతేనా మీరంతా రెడీయా లేదా ఏం బ్రదర్ అత్త రెడీ ప్రార్థిస్తాం పర్షు ధర తండ్రి మీకు వందాలి నేను మీరు చూపిస్తున్నారు తండ్రి చివరి దినం నేను మీరు మమ్మల్ని లేపుతున్నారు నేను అంతకు ముందు కాదు చివరి దినం లాస్ట్ డే ఈ సృష్టికి లాస్ట్ డే పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నారు దానికి ముందు లేనేలేదు ఎటువంటి అవకాశం అందరు ఎవరి వరుసలోనే వాళ్ళు సమాజం నుంచి బయటికి వస్తారన్నారు ప్రవ్వ ఇంకా చాలా మంది చనిపోయే కాలానికి మేము సిద్ధపడుతున్నాం ఎంతో చనిపోయి మీ సరిధిలో ప్రార్థన చేస్తున్నారు ఈ క్షణం ప్రవ్వ నాదా సత్య స్వరూపి మా ప్రాణాల నిమిత్తమై మా రక్తం నిమిత్తమై మేము నిరపద నిరపరాధలం మేమేం తప్పు చేయకుండా వాళ్ళు మమ్మల్ని చంపేరు ఈ లోకంలో మరి వాళ్ళకి నువ్వు ఎప్పుడు తీర్పు తీస్తావు ప్రభావ కొంచెం కాలం ఆగండి మీ సహదాసుల సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలా అందరు పోవాలా అందరు చనిపోవాలా అప్పుడు నేను లోకానికి తీర్పు తీస్తాను లాస్ట్ డే వాళ్ళందరికీ పునరుధనం ఇస్తా అప్పుడు తీర్పు తీస్తా అని చెప్తున్నాను కావు మీకు ఎంతో బంధనాలైనా ఆ వాక్యం విన్నప్పుడు మాకు ఒళ్ళు జలదరిస్తుంది ప్రతి చాలా కష్టం వాక్యం చెప్పడం దేవుడిని సమృద్ధిగా ఆశరిస్తారంటే ఎంత బాగుంటుందో వాక్య వినడానికి చెప్పడానికి కానీ అది దురద చవరకు సంబంధించిన బోధ అటువంటిది మేము చెప్పలేం ప్రవ్వ మీరు మాకు ఏమి బయలుపరిచినారో అవి మేము చెప్తాం అది మేము తీర్మానించుకున్నాం ఈ రోజు కాదు ఎప్పుడు సమాధాన పడకుండా వీటిని మేము ధైర్యంగా ప్రకటించాలా కడబూరకు సంబంధించిన బోధ ధ్యానిస్తున్నాం కడబూరం రోగినాక మీరు మార్పు చెందుతారు కుమారుని స్వరూపమందు స్వరూప్యమందు కుమారుని స్వరూపమందు మీరు మార్పు చెందుతారు సంపూర్ణంగా మారిపోతారు ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ అని వాక్యం ప్రభావ ఆయన స్వరూపింపులకి మమ్మల్ని అందరినీ తయారు చేయమని ఆర్థిస్తాం పావులు అదే విషయం హెచ్చరించిన ప్రభావ సంపూర్ణ లగుటకు సాగిపోతాం అన్నాడు మీ అందే మాకు సంపూర్ణత ఈ లేదు ఇదంతా రోగపూరితమైంది ప్రభావ ఎక్కడ చూసినా రోగాలే ఎక్కడ చూసినా ఓ ప్రభా అంత అల్లకలో ప్రభావ ఎక్కడా సమాధానం లేదు కేవలం మీలో ఉంది మాకు దేని విషయంలో భయపడకుండా దేని విషయంలో చింతించకుండా ప్రభా మేము ధైర్యంగా ముందుకు పోయే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ప్రేమతో వీటిని అందరినీ మేము ప్రకటించాలి మీరు ఎక్కడికి మమ్మల్ని పంపిస్తే మేము అక్కడ పోయి వీటిని ప్రకటిస్తాం ప్రభావి అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మరి విశేషంగా మా జీవితం మీకు తిరిగి సమర్పిస్తున్నాం మా ముట్టండి స్వస్థపరచం బలతలు కొట్టివేయండి మా కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి యథార్థతతో పరుషుధతతో వినయ భయభక్తులతో కీతికరమైన సేవ మేము అటువంటి సేవకులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు అక్కడ వల్ల పరచుకోమని ఏసుక్రీస్తు పరుషుత నామం తండ్రి అమ్మేయండి